ప్రార్థన చేస్తాను స్తోత్రం నైనా పరిశుద్ధిట మైమోన్నతుట సరస్వతి మతుట జీవంగల ప్రభానికే వతనం స్తోత్రంలోనైనా ఏసు కృష్ణాంలో తెచ్చిన సమయం బట్టి నీకే వందనాలు ప్రభా దిన విధాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా వేసుకృష్ణామంలో సజ్జలేకబెట్టిన తండ్రి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభా మద్దరిన తండ్రి నీకే వందనాలు ప్రభా ఏసుకృష్ణామంలో ప్రభా పాటల ధర మీరు అయిపోందండి వాకింగ్ చేత మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి దీవించండి ఆశీర్వదించి నేను రాకడికి మిమ్మల్ని అందరూ సిద్ధపరచుకోమని ఈ నామానికి మేము తెచ్చుకోమని ఏసిన ప్రశ్నాత్ అండి నీతోల్ చుట్టుకువేషులేరు ప్రకాశ స్తుతిపాల పదివేల నాక నితల్ చుట్క లేరు ప్రకాశ నిజము గైసు పరిశుధోడుమోడుమదేవుని చూచుటూ స్తులతోను కవిత్వముతో స్థుతులతోను కవిత్వముతో దేవదేవుని చేరేదము నీతో పోల్చుటకు సర్వేషవరూను లేరు ప్రకాశ నశించును వెండి బంగారములు લોક માયલુ ગતિંચુનવે નશિંચુનુ વેનડી બંગાર મોલુ લોક માયલુ ગતિંચુનવે વીળુવઈ નાયનદી కృపవరమే నీతో పోల్ చుట కుసర్వేషను లేరు ప్రకాశ దైవసుడుగా అవతరించే పాప శోధనలు తొలగించన్ దైవసుతునిగా అవతరించే పాప శోధనలు తొలగించన్ నరులక జీవామిచ్చున్ నరులకై నీ జీవామిచ్చన్ నశించు జనులను క్షించెను నీతో పోల్ చుటకు సర్వేశరు ప్రకాశ జీవమిచ్చిలే చెను ప్రభువో జీవదేవుడు విజయుడయ్యే జీవమిచ్చిలే చెను ప్రభువో జీవదేవుడు విజయుడయ్యే ఏ సు ప్రభు తిరిగి వచన్ ఏ సు ప్రభు తిరిగి వచన్ సమీపించే ఆ శుభ దినమే నితో పోల్ చుటకోవేశ ఎవ్వరును లేరు ప్రకాశ సుతి పాడుకు ఈ సునాధ చాల పది వేల నాలు కలు నీతో పోల్ చుటకు సర్వేషను లేరు ప్రకాశ ఈరోజుగా మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఒక మహాప్రవక్త యొక్క ప్రయాణం ఒక మహాప్రవక్త యొక్క ప్రయాణం గురించి ధ్యానించుకుందాం ఎందుకంటే సేవకులు ఎలా ఉండాలి సేవలో ఎన్ని శోధనలు ఉంటాయి ఎన్ని కష్టాలు ఉంటాయి ఎంత రోషంతో నిలబడతారు అనేది మనము ఏలియా ప్రవక్త ద్వారా తెలుసుకుంటాం ఏలియా కూడా మనవంటి మానవ స్వభావం గలవాడి అని అని చెప్పినప్పుడు అలాంటి మానవ స్వభావంలో ఉన్నటువంటి ఒక సేవకుడు ఒక ప్రవక్త కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు కొన్నిసార్లు భయపడ్డాడు ఒకసారైతే చనిపోవాలని కూడా ఆలోచించిండు అంటే మామూలు మనిషిగానే ఆలోచించిండు దేవ కార్యములు మహాఘనమైన ఆశ్చర్య కార్యములు చేసినటువంటి ఏలియాను కూడా దేవుడి ఒక మామూలు మనిషిగానే మనము వర్ణిస్తున్నాం అనమాట ఆ ప్రయాణం ఒక సేవకుని ప్రయాణం ఇక్కడ మనం ఏలియా అని కాదు కానీ ఒక సేవకుని ప్రయాణంలో ఎన్ని దశలు ఉంటాయంటే దేవుడు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తుంటాడు పారిపోదామని వెనుక తిరుగుతుంటే కూడా దేవుడు పారిపోని ఎందుకంటే ఆయన ఎన్నుకున్న ప్రవక్తలని ఎన్నడు విడనాడని వాడు కాదు ఎందుకంటే తాను ఏది చేయాలనుకున్నా ముందు ప్రవక్తల ద్వారా తెలియజేసిన దేవుడు కాబట్టి ఏలియా విషయంలో జరిగిన కొన్ని సంఘటనలు మనం అన్ని చూసుకోలేం కానీ ఈ ఉన్న సమయంలో కొన్ని సంఘటనలు మన సేవా జీవితానికి మనం అన్వయించుకుంటూ ముందుకు వెళ్దాం ఏ పదిహేడవ అధ్యాయం మొదటి నుంచి ఏడవ వచనాలు ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహాఘనుడ కృపగల తండ్రి నీ యొక్క వాక్ ద్వారా మాతో మాట్లాడు నాతో మాట్లాడిన దేవుడు ప్రభ మరి గ్రూప్ అంతటితో కూడా మీరు మాట్లాడండి మేము ధ్యానించిన అంశాలే ప్రభ కానీ అందులో మరి మీరు మరి కొత్తగా మాకు తెలియజేస్తున్న విషయాలను బట్టి మేము ధ్యానంలో ఉంటుండగా మా కృపను అనుగ్రహిస్తూ నీ యొక్క గొప్ప కార్యములను ప్రభాని యొక్క జీవవాకులను మాకు దయచేయమని అనుగ్రహించమని ఏసే శక్తిగల నమ్మంలో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఒక నిమిషం ఏ అధ్యాయము అంతటా గిలాదు కాపురస్తులు సంబంధీయును తిష్బీయుడునైనా ఏలియా ఆహాబు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇస్రాయేల్ దేవుడైన ఆ యహోవ జీవంతోడు నా మాట ప్రకారము నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను ఒక గొప్ప ప్రకటన తీసుకొని వచ్చింది ఇక్కడ ఏలియా ఎవరి పీరియడ్ లో అంటే అది ఆహాబు రాజు యజబెలు మహారాణి సమయంలో ఆ పీరియడ్ లో ఒక గొప్ప ప్రకటన దేవుడు తన భక్తుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు భయంకరంగా ఉంటాయి ఆ ప్రకటనలు అది దేవుడు మనుషులను శోధించటానిక మనుషులని పగ తీర్చుకోవటానిక లేక మనుషులకు తీర్పు తీర్చటానిక అనేది మనము గుర్తెరగాలి ఎందుకంటే ఎన్ని ప్రకటనలు చేస్తున్నా దాంట్లో పరమార్థము మనుషులు తనని మహిమపరచాలని తాను ఒక గొప్ప దేవుడని తెలుసుకోవాలని ఎందుకంటే ఇస్రాయేలీ ప్రజలు తిరుగుబాటు చేసిన వారు ఆహాబు సమయంలో విగ్రహారాధికం చేసి భయంకరమైన చెడు నడతన నడిచిన వారు ఆహాబ వారిని ఆ విధంగా తిప్పి వేసిన వాడనమాట కాబట్టే దేవుడు ఏలియాను పంపిస్తున్నాడు మహాప్రవక్త అయిన ఏలియా మనం చూస్తున్నాం కదా ఈ మహాప్రవక్త అయిన ఏలియా ఎంచుకున్న మార్గము అదొక ఇరుకు మార్గం ప్రవక్తగా ఆయన ప్రయాణం చేసిన మార్గము ఇరుకు మార్గం మనం ఆహాబును గమనిస్తే ఆయన చాలా విశాలమైన మార్గంలో ప్రయాణం చేసిండు ఎందుకంటే ఆయన మార్గంలో అది చెడు నడతలు నడుస్తూ విచ్చలు వీడి జీవితము విగ్రహారాల జీవితము మోసపూరితమైన జీవితము అన్యుల దేవతలను ఆరాధించి బలిపీఠములు కట్టి బలులర్పించి ప్రజలను కూడా వక్ర మార్గంలో నడిపించిన జీవితం అది చాలా విచ్చలవిడి జీవితం చాలా విశాలంగా ఉంది ప్రపంచం చాలా అందంగా ఉంది ఈ విధంగా సొంత నిర్ణయాలతో బ్రతికితే ఎంతో బాగుండు అనేటటువంటి సేవకులకు ఇది ఒక సూచన ఆహాబు జీవితము సూచన ఆయన భార్య యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇంకా భయంకరంగా చేసిండు అయితే అక్కడ పంపించిన వాడిన పంపించబడిన ప్రవక్త ఎవరు ఏలియా ప్రవక్త ఆయన ఎంచుకున్న మార్గము దైవ మార్గము దేవుని మార్గము అది విశ్వాస మార్గము ఎందుకంటే ఆ మార్గంలో సమర్పణ కనబడుతుంది మనకి ఏలియా యొక్క సమర్పణ ఏలియా యొక్క విధేయత కనబడుతుంది ఏలియా యొక్క ప్రయాణంలో ఒడిదుడుకులు కనబడతాయి ఏలియా యొక్క జీవితంలో రోషంగా నిలబడిన సందర్భాలు కనిపిస్తాయి అది చాలా ఇరుకు మార్గము కష్టతరమైన మార్గము శోధలను సహిస్తూ తట్టుకుంటూ ఆ శ్రమల నుంచి పరుగేడుతున్నటువంటి జీవితం దేవుడు గొప్ప కారాలు జరిగించినాడు కాబట్టి మనము ఆ రూపాంతరపు కొండ మీద చూస్తున్నాం యేసు ప్రభు పక్కన ఏలియా మరి మోష నిలబడి ఉన్నట్టు ఎంత గొప్పగా హెచ్చించిడు ఆ ప్రవక్తని దేవుడు అంటే అంత విస్తారమైన ఆశీర్వాదాలతో నడిపించిండమాట సో ఇలాంటి ఏలియా ఒక మన మామూలు మనిషి అని చెప్తున్నాడు కదా మన మామూలు మనిషి అయ్యుండి అంత సమర్పణతో రోషంగా జీవించటానికి గల కారణం ఏంటంటే ఆయన దైవము యొక్క శక్తిని రుచి చూసిన వాడు దేవుని యొక్క మహత్కార్యంలో ఎరిగినవాడు ప్రవక్తగా పిలువబడ్డాడు కాబట్టి తన పూర్తి సంసిద్ధత అని తెలియజేసుకున్నాడు మనకు సేవలో పిలుపు వచ్చినప్పుడు మనకి ఏలియా వంటి సంసిద్ధత కలవాలి ఎందుకంటే ప్రయాణాలు మనం కూడా చేస్తూ ఉంటాము వసువార్త సేవలో చేస్తున్నప్పుడు రకరకాల శోధనలు దేవుడు కొన్ని అనుమతిస్తాడు కొన్ని తప్పిస్తుంటాడు అలాంటి వాటిలో మనము పాముల వల్లే ఉండాలి అంటే వైజ్ పాములాగా కుట్రపూరితం కాదు వైజ్ ఉండాలి చాలా వైజ్ విజ్డమ్ యూజ్ చేయాలన్నమాట తెలివి జ్ఞానంలని ప్రదర్శించాలంటే దైవ జ్ఞానం ఖచ్చితంగా ఉండాలి అలాగే పరిశుద్ధంగా కూడా ఉండాలి ఎక్కడ కూడా మనం ఏలే తప్పు దోవన పాపం చేసినట్టు కనపడదా ప్రయాణంలో ఆయన దేవుడు కెరీతు వాగు దగ్గర నుంచి కర్మేలు పర్వతం వరకు తీసుకొచ్చిండు అక్కడి నుంచి ఆయన హోరేబు అనుభవం కూడా తీసుకొచ్చిడు మన జీవితంలో కూడా ఇదే రీతిగా దేవుడు ప్రయాణం చేపిస్తుంటాడు కర్మేలు కేరీతు హోరేబు అనుభవాలు ఏలియా తను ప్రత్యక్షంగా అనుభవించి మనకు సాక్ష్యంగా నిలబడ్డాడు ఇక్కడ ప్రత్యక్షంగా చూడండి అక్కడ మనకు ఫస్ట్ వచ్చిన ఏం కనబడుతుంది ఒక ప్రకటన చేస్తున్నాడు ఆహాబుకి దేవుడు మూడు సంవత్సరాల కోసము కరువును ప్రకటించిండు నీ దేశం పైన అని వర్షమైననో కురవదు ఖచ్చితంగా అది ఫ్యామిలీ ఒక కరువు టైం అనమాట దేవుడు ఆ మాట ఏలియా చేత ప్రకటించినప్పుడు ఖచ్చితంగా ఆ హాబకి కోపం వచ్చికి చేరుతుంది ఎందుకంటే నువ్వు ఎప్పుడు మాట్లాడినా నాకు విరోధంగానే మాట్లాడుతుంటావు మనం సేవలు ఇట్లనే మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు మొక్కుసూటిగా ఖచ్చితంగా మాట్లాడుతుంటే కొంతమందికి నచ్చదు కొంతమంది ఏమంటారు ఈ బ్రదరు ఈ సిస్టర్ నన్నే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కొంతమంది అనుకుంటారు నన్నే టార్ మనం వాక్యం చెప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూస్తుంటే మనకు అర్థమైపోతుంటే అంటే హావభావాలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ తెలిసిపోతుంటే వాళ్ళకి నచ్చలేదు మనం చెప్తున్న వాక్యం చాలా సార్లు మనం ఇది అనుభవంలో చూస్తుంటాం వాక్యం చెప్తుంటే ముక్కు మోసుకు తోడము లేకుంటే ఏదో పనున్నట్టుగా వెళ్ళిపోవటము ఎవరో ఫోన్ చేస్తున్నట్టుగా పలకరిస్తున్నట్టుగా పారిపోవటము దేవుడి వాక్యంని దేవుడి ప్రకటనని మనం ఎంతగా ఇష్టపూర్వకంగా చేస్తున్నా మనస్ఫూర్తిగా ప్రకటిస్తున్నా వినని వారు కూడా ఉంటారు ఇప్పుడు ఆహాబ విషయంలో అదే జరిగింది మంచెను వర్షమేనను పడదు అని ప్రకటించి తర్వాత రెండవ వాసనంలో పిమట యహవ వాకు అతనికి ప్రత్యక్షమై ఇక్కడి నుంచి తూర్పు వైపునకు పోయి యోర్ధానికి ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగు ఒక ప్రకటన చేసిన తర్వాత దేవుడికి తెలుసు అహాబు దగ్గర నుంచి ఒక డేంజర్ ఉంది ప్రమాదం అనేది అక్కడి నుంచి వస్తుందని తెలుసు తన ప్రవక్తలన్నీ ఎప్పుడు కూడా దేవుడు ప్రమాదంలో పడనీయ్యడు ఎంత కీకారణ్యంలో భయంకరమైన ప్రాంతాలలో కొండ లోయలలో ప్రకటిస్తున్న సేవకుల అందరి అనుభవమే ఇది వాళ్ళు ఎంత భయంకరమైన ప్రదేశాలలో వెళ్తున్నా కూడా ఆ సమర్పణలో ఆ సేవ సమర్పణలో వారికి ఎదురైన ఆపదులు అనేకం కానీ వాటన్నిటి తప్పించు వాడంటే ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాము ఏలియా ఒక ప్రకటన చేసిన తర్వాత దేవుడు వెంటనే ఏమంటున్నాడు ఇంకా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే ఒక మూడు సంవత్సరాలు కరువు ఉంటున్నప్పుడు ఆ కరువులో సేవకుడు ఏం చేస్తాడు ఆ కరువుని సేవకుడు అనుభవించకూడదు కదా అది ఎవరి కోసము ఆ డైవర్ట్ చేసి విగ్రహారాధన వైపు మళ్లించిన ఇస్రాయేలిల కోసం వాల్ తిరిగి దేవుని తెలుసుకోవాలి సత్యం తెలుసుకోవాలి ఆయన మహిమను చూడాలి ఆయన యొక్క మాటను ఆయన యొక్క గొప్పతనంను గ్రహించాలి ఇది ప్రత్యక్షంగా ఎన్ని తరాల నుంచో వాళ్ళు వస్తు చూస్తున్నారు పడిపోతున్నారు చూస్తున్నారు పడిపోతున్నారు తర్వాత వాళ్ళ నడిపిస్తున్నటువంటి నాయకులు కూడా అదే విధంగా వేరే వక్ర మార్గాలలో నడిపిస్తున్నారు అందుకనే ఒక తరం వెంబడి తరము దేవుణ్ణి ఆరాధిస్తున్నారు తర్వాత పడిపోతున్నారు విగ్రహ త్వరగా వాళ్ళు తిరిగిపోతున్నారు కాబట్టి దేవుడు ఇక్కడ ఆహావ్ తోటి ఒక ప్రకటన చేయించిండు ఆహా ఆహావకు ఒక ప్రకటన చేయించిండు ఏలియన్ ఏమంటాడు ఇంకా నువ్వు ఇక్కడ ఉండకూడదు ఎందుకంటే నీ ప్రకటన పని నీ సేవ అయిపోయింది ఇక్కడ ప్రస్తుతానికైతే నీ సేవ ఎందుకంటే మూడేళ్ళు ఈ ప్రజలు కరువుతో అల్లాడతారు కాబట్టి నిన్ను దాచిపెట్టబోతున్నా నేను దాచి పెట్టబోతున్నాం మన దేవుడు మనల్ని దాచి ఉంచే దేవుడు ఏమన్నాడు తూర్పు వైపునకు పోయి యోర్ధానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండము అంటే దేవుడు ఒక అరేంజ్మెంట్ చేసిండు కెరీతు వాగు దగ్గర ఏలియాకు దాగుకోవడానికి ఒక సీక్రెట్ ప్లేస్ టు హైడ్ అంటాం కె కెరీతు వాగు దగ్గర దాగి దాగి ఉండమన్నాడు ఆ వాగు నీరు త్రాగువ త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలంలోకి ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేశాను అంటే తన ప్రయాణం చేసిన తర్వాత ఆ వాగు దగ్గర ఉంటే అక్కడ అరేంజ్మెంట్స్ ఏంటి ఫెసిలిటీ అనమాట వాటర్ అండ్ ఫుడ్ దేవుడు వాటర్ అండ్ ఆగ తాగటానికి నీరు తినటానికి తిండి రెండు కూడా దేవుడు ఏర్పాటు చేసిండు మనం మీరుగా చూస్తాం కాకులు అపవిత్రమైన పక్షులు కాకులు ఏంటి అపవిత్రమైన పక్షులు కానీ ఇక్కడ దేవుడు తన సేవకుని కోసము ఆ కాకులని వాడుతున్నాడు అంటే దేవుడు ఏదైనా చేయగలడు అన సమర్థుడైన దేవుడు అనకు అన్ని సాధ్యం ఏది చేయగలడు ఎందుకంటే ఆ కాకులని మనం నిర్గమాకాడంలో ఏం గమనిస్తున్నామంటే అవి చాలా చాలా ఆ ఆ పక్షులు వాటి ముక్కుతో పట్టుకొచ్చి ఫుడ్ పడేస్తుంటే ఏలియా తినాలి అని అసహించుకోలేదు ఎందుకంటే అపవిత్రమైన అయినా విడవబడిన సరే దేవుడు తన సేవలు వాడుకుంటాడు తన సేవలో ఎవరిని కూడా వదిలిపెట్టాడు ఎందుకంటే ఎలాంటి వారినైనా ఎలాంటి మనస్తత్వానైనా మార్చగల శక్తిమంతుడు మన దేవుడు కాబట్టి అక్కడ దాచుకోవటానికి దేవుడు ఫస్ట్ వర్క్ చూపిస్తున్నాడు ఏలియాకి నువ్వు ప్రకటించేసినావు నీ సేవ ఇక్కడ అయిపోయింది నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోతే నీకు ఇంకొక ప్లేస్ ఉంది అక్కడ అక్కడ నీ సేవ మళ్ళా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట అక్కడ కాకుల చేత ఆహారం పంపించిండు వాటి చేత ఆయనకు ఆకలి తీర్చింది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు నీకు ఆహారము తెచ్చినట్టు నేను కాకోలములను ఆజ్ఞాపించి తిని అతడు పోయి ఏహోవా సెలవు చెప్పులు యోర్ధారణకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసం చేశాను అక్కడ కాకోలములు ఉదయమంత రొట్టెను మాంసమును అస్తమయమంత రొట్టెను మాంసంను అతని ఎద్దుకు తీసుకుని వచ్చి అతడు వాటిని వాగునీరు త్రాగి త్రాగుచూ వచ్చాను కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయాను ఎరీతు వాగు దగ్గరికి వచ్చిండు వాగు ఎండిపోయే వరకు అక్కడ నివాసం చేయగలిగిండు సో కరువు భయంకరమైన ఉద్ధృతిలో ఉంది పీక్ లెవెల్స్ లో ఉన్నప్పుడు దేవుడు అక్కడి నుంచి నెక్స్ట్ ప్రాంతానికి పంపడానికి ఏలియాను సిద్ధపరుస్తున్నాడు సేవకుల జీవితంలో అంతే ఒక ప్రాంతంలో పాస్టర్ సేవ చేసిన తర్వాత అదే ప్రాంతంలో బలపరిచిన తర్వాత వారిని మరొక ప్రాంతం నడిపిస్తూ ఉంటాడు ప్రభా ఇక్కడ కంఫర్ట్ ఉంది నాకు ఇక్కడ నేను సెటిల్ అయిపోయినా ఈ టైం టేబుల్ కి అలవాటు పడ్డాను ప్రభ నేను ఇంకా ఇంకొక కొత్త ప్రాంతానికి వెళ్తే మళ్ళీ కొత్త సమస్యలు అని మనము సాకులు చెప్తుంటాం సేవకులు సాధారణంగా ఇలాంటి కంఫర్ట్ జోన్ లోకించి వదిలి రావడానికి ఇష్టపడరు కానీ దేవుడు ఏమంటాడు ఇది కాదు దీనికంటే ఇంకొక అనుభవంలో ఇక్కడ రావాలి ఎందుకంటే ఏలియా దేవుడి శిష్యుడు ప్రవక్త కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఈ వాగు ఎండిపోయే వరకు నువ్వు ఉన్నావు నీరు త్రాగినావు ఆహారం తిన్నావు నాన్ వెజ్ రోజు మాంసం రొట్టెలు ఆయనకు మామూలుగా ఆహాగు దగ్గర ఆ దేశంలో వండింటే అవేవి దొరకేవి కాదేమో ఆ వాగు దగ్గరికి వెళ్తే ప్రత్యేకంగా ఒంటరిగా ఒక ఒంటరి జీవితాన్ని దేవుడు వెళ్ళాక అనుగ్రహించిండు ప్రవక్త ఒక ఒంటరి ప్రయాణంలో అక్కడ వాగు వరకు వెళ్ళిపోయిండు వర్షం లేదు కాబట్టి వాగ ఎండిపోయింది ఆ వాగు ఎండిపోతుంది అంటే అర్థము అక్కడ ఇంకా ఆత్మీయత లేదని ఇంకా అక్కడ ఆయనకు అవసరత లేదు అక్కడి నుంచి ఆయన వెళ్ళాలి నెక్స్ట్ తర్వాత దేవుడు ఎక్కడ నడిపిస్తాడన్న దానికి అతడు యహోవా కద ఇలా అసలు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అని ఊరికి పోయి అచ్చట ఉండుము అచ్చట ఉండుము నెక్స్ట్ ఏంటంట దేవుడు ఒక మంచి ప్రదేశానికి కాదు మళ్ళీ ఒక ఊరు సారిపోతను గ్రామం గ్రామంకి నడిపిస్తుంది అక్కడ ఒంటరిగా ఊర్లో మనుషులే లేని ప్రాంతం ఒంటరిగా ఒక్క స్త్రీ ఆమె కొడుకు ఇద్దరే ఉన్న ప్రాంతం కరువులో కూడా దేవుడు ఒక ఇంటికి ఆహారం పంపించడానికి ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఏలియాని అక్కడి వరకు నడిపించిండు నడిపించే దేవుడు నడిపిస్తాడు నా దేవుడు ఒక బాటు ఉంది కదా కళలోనైనా మనల్ని విడవని దేవుడు నడిపిస్తాడు ఇప్పుడు ఇక్కడ ఎవరిని నడిపిస్తున్నాడు అంటే ఏలియానేమో ఒక ఊరి నడిపిస్తుంటే ఆ సారపత్ర గ్రామంలోని విలువరాలుకి ఆమె కొడుకు కోసము ఒక ప్రవక్త నడిపించిండు దేవుని యొక్క కార్యంలో ఎంత ఆశ్చర్యంలో అద్భుతాలు అంటే ఒకసేమో దాచుకున్నాడు దేవుడు ఒక సందర్భంలోనేమో తనని దాచిపెట్టిండు కేరీతు బాగు దగ్గర ఆ అనుభవంలో నుంచి బయటకు వచ్చినాక ఆయనని సారేపతు గ్రామానికి నడిపిస్తున్నాడు ఒక స్త్రీ యొక్క సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి అక్కడ నిన్ను పోషించుటొచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చిటిని ఒక వీడోకి దేవుడు ఆల్రెడీ ఇన్ఫామ్ చేసేసిండు నిద్రకు ఒక ప్రవక్త రాబోతున్నాడమ్మా ఆయనకు బాగా చూసుకో దేవుని యొక్క కార్యలు ఎంత ఆశ్చర్యం అంటే విద్వరాలు ఒకటే కొడుకు ప్లస్ ఆమెకి వేరే సంపాదన లేదు అసలే దేశంలో కరువు అలాంటి టైంలో కూడా ఆమెకు ఒక కమాండ్ అనమాట ఆ ఏంటది నీ వద్దకు ప్రవక్తని నువ్వు చూసుకో పోషించు ప్రవక్త స్త్రీని పోషించాలన్నా స్త్రీ ప్రవక్తను పోషించాలనేది ఇక్కడ ఒక పెద్ద మిస్ట్రీ అనమాట ఏలియాన్ తీసుకొచ్చిండు అచ్చట ఆయనను ఉంచిండు అచ్చట ఉండుము అన్నాడు నిన్ను పోషించుటకు ఒక విద్వరాలకి నేను సెలవిచ్చిన అందుకు అతడు లేచి సారుపతనకు పోయి పట్టణపు గవిని యొద్దుకు రాగా విధురాలు అచ్చట కట్టెలు ఏర్చున్నట్టు చూసి ఆమెను పిలిచి త్రాగుటకయ పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్ము మనం ఇక్కడ ఏం గమనిస్తున్నాము ఆ సారపత గ్రామంలో ఆ స్త్రీ అని పోషించింది ఆమె దగ్గర కొంచెం తూముడిపింది కొద్దిగా నూనె ఉన్నది అంతకు ఏమీ లేదు ఏమీ లేదు చాలా ప్లెయిన్ గా చెప్పేసింది ఆయనకి నా పరిస్థితి ఇది బాబు నా దగ్గర ఏమీ లేదు నీకు పెట్టడానికి కొంచెమే పిండి ఉంది కాబట్టి మనమేం ఆలోచిస్తున్నాం ఏలియా అనే పదానికే అర్థము యహోవా నా దేవుడు అని అతని స్వగ్రామము యోర్ధానికి తూర్పున ఉండే ప్రాంతం ఇలాంటి ఏలియా దేవుడు ఎంత బాగా ఎన్నుకున్నాడంటే ఏలియా ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాడు ప్రజలు విపరీతమైన దేవతారాధనలో ఉన్నప్పుడు ఏలియా ప్రకటించిండు తన సేవా కార్యక్రమం పూర్తి చేసుకున్నాక ఒంటరి అయినా దేవుడు నడిపించిండు ఎంతో మంది ప్రజలు ఉన్నటువంటి దేశంలో నుంచి ఒంటరితనంలోకి అక్కడైనా నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మనం అక్కడ ఏం గమనిస్తున్నాం ఎందుకైనా గమని ఎందుకైనా అక్కడికి అంటే ఆహాబు యజబెలు మామూలు మనుషులు కాదు ప్రాణహాని ఉంది అని దేవుడికి తెలుసు ప్రాణహాని ఉంది సేవకుల దేవుడు చాలా సందర్భాల్లో కాపాడుతూ ఉంటాడు ప్రాణహాని అంత ఈజీగా జరగదు ఎందుకంటే సేవ చేస్తుంటే వాళ్ళు హత కావాలి అంతేగాని మామూలుగా ఆర్డినరీ సావులు రావకూడదు ఎందుకంటే వాళ్ళని వాడుకునే విధానం ఆ విధంగా ఉంటుంది దేవుడికి చాలా గొప్పగా ఉన్నత స్థితిలోకి నడిపిస్తాడు దేవుడు అంతే వాళ్ళు హతసాక్షాలు మనం చూస్తున్నాం పన్నెండు మంది ఆ ఏ విధంగా చనిపోయినాడు అందరూ హతసాక్షలు ఒక్కరు అంటే ఒకరు కాదు ప్రతి ఒక్కరు కాబట్టి దేవుడు ఇక్కడ ఆజ్ఞాపించిండు నువ్వు వెళ్ళి అక్కడ ఉండు అక్కడ సారిపోతే గ్రామంలో నీ కోసం ఒక స్త్రీ ఉంది ఆమె అక్కడ నీ కోసము సిద్ధపరుస్తుంది నడిపించిండు దేవుడు ఒంటరి అయిన స్త్రీ దగ్గరికి నడిపించి కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి దేవుడి కార్యాలు ఎందుకంటే ఆయన ఎంతో ముందు చూపుతో చేస్తున్న పనులని మనము మామూలు నేత్రాలతో ఆలోచిస్తుంటే మన హృదయానికి గోచరం కావు మన హృదయాలకి గోచరం కావు కాబట్టి ఏమంటున్నాడు అక్కడ ఆ గ్రామంలో ఆయన ఆమెను కలుసుకున్నాడు ఆమెను అడుగుతున్నాడు నాకు నేనడానికి ఏమైనా పెట్టుకొని ఆమె వెళ్ళి ఏలియా చెప్పినట్టే ఒక రొట్టె తయారు చేసుకొని తీసుకొచ్చింది తయారు చేసి తీసుకొచ్చింది మనకి పదిహేనవ వచనంలో గమనిస్తాం ఈ విషయం అద్భుతాలు చేసే ఆ దేవుని శక్తిని గురించి తెలుసుకునేందుకు ఆమెకు ఒక అవకాశం వచ్చింది మామూలు విధవరాలు ఒక కొడుకుతో ఉంది కానీ అక్కడిప్పుడు ఆమెకి ఏం జరగబోతుంది దేవుడు అద్భుతము చేయబోతున్నాడు ఒక అద్భుతం కరువు కాలంలో కూడా విధవరాల్ని కటాక్షించింది దేవుడు అక్కడ అద్భుతాలు చేసే నిజ దేవుని శక్తిని కళ్లార చూడటానికి ఆ స్త్రీకి దేవుడు ఒక సందర్భాన్ని ఇస్తున్నాడు ఎందుకంటే ఆయన ఆయన ఒక మార్గం ఎంచుకుంటే ఆ మార్గంలో ఎన్ని అవరోధాలు ఆటంకాలను నడిపిస్తాడు మానవ రీతిగా మనము శారీరక రీతిగా ప్రభా ఆటంకం ప్రభా కష్టం ప్రభా నీరసం ప్రభ అని చెప్తున్నప్పుడు కూడా దేవుడు ఏమంటున్నాడు నువ్వు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్తే నీకు శక్తికి మించిన ప్రయాణం ఉందని చెప్తున్నాడు అప్పటి నుంచి శక్తికి మించిన ప్రయాణం ని దేవుడు సేవకుల కోసం సిద్ధపరిచింది అంటే కుంటి సాకులు చెప్పి సేవను ఆపేసే వాళ్ళందరికీ ఇదొక ఉపమానం అనమాట కుంటి సాకులు చెప్పి సేవను ఆపకూడదు దేవుడి కార్యాలని బహిర్గతం చేయాలి అంటే దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలని మనం ముందు గ్రహించాలి తర్వాత ప్రకటించాలి ఈ రెండు కార్యాలు చేస్తుంటేనే మన వెంట ఉంటాడు దేవుడు అయితే ఇందులో మనం ఎప్పుడూ కూడా ఏమంటము మనల్ని మనం గొప్ప చేసుకోవటానికి మనల్ని మనము గొప్ప చేసుకోవడానికి ప్రయత్నించకూడదు ఎందుకంటే మనం మనం చేసేది దేవి దైవ కార్యం కాబట్టి దేవుడు ఆయన గొప్పగా మహిమపరచబడాలి ఇదంతా మనకి ఏలియా జీవితం ద్వారానే మనకు నేర్పిస్తున్నాడు దేవుడు ఏడవ వచనంలోనేమో ఆయన నమ్మకం పరీక్షకు గురి అయింది సందేహం లేదు ఆ బాగెండిపోయింది ఆయనకు నమ్మకం ఏంటి దేవుడు నడిపించింది దాగి దాచుకున్నాడు నన్ను ఇక్కడ నడిపించిండు కానీ ఇప్పుడు వాది వెళ్ళిపోయింది నెక్స్ట్ ఏంటి అంటే నమ్మకం కొంచెం సన్నగిలింది అయితే దేవుడు అంటున్నాడు అటు ప్రయాణం చేయి అటు ప్రయాణం చేయి ఆయన కొంత ఆయన కొంత దూరం వెళ్ళిన తర్వాత తన చిత్తం నెరవేర్చుకోవడానికి దేవుడు వాడికి తెలియకుండానే మానవ హృదయాలను కూడా కదలిస్తాడనే విషయం నేర్చుకున్నాడు మానవ హృదయాలని కథలిస్తాడనేది అంటే మనకు తెలియదు మనకి ఏం జరగబోతుందో మనకి ఏ ఏం సిద్ధపరచబడుతుందో కానీ అది దేవుడి ఏర్పాటు అవే ఆశ్చర్యకరమైన కార్యాలంటాం దేవుని యొక్క ఏర్పాట్లు అవసరాలు తీర్చేందుకు తన చిత్త నెరవేర్చుకోవడానికి దేవుడు వారికి మనకు తెలియకుండానే కొన్ని మనకు ఏర్పాటు చేస్తూ ఉంటాడు అందుకే మన అవసరాలు తీర్చేందుకు మనం ప్రార్థన చేయకూడదు ఎందుకంటే మీకు ఏది అవసరమో నాకు తెలుసు కదా అంటున్నాడు మీకు ఏది చూడండి అవి విట్టబు కోయబు అయినాను పల్లొక తండ్రి వారికి ఆహారం దయచేయడం లేదా సో ఆహారం కొరకు మనం ఈలోక రీతిగా ఆశపడకూడనే పోకూడదు ఎందుకంటే దేవుడు ఆటోమేటిక్ ఇస్తూ ఉంటాడు మనల్ని ఎప్పుడూ ఉపవాసం ఉంచాడు అయినా మనల్ని ఇట్లాంటి ఆహారము శరీర విషయాలలో ఆత్మీయ రీతిగా దాహము ఆకలిగా కనగాలని మనకు దేవుడి ఆజ్ఞ అనమాట అందుకు ఆమె ఏం చేస్తుంది అక్కడ ఆయన కోసము మనం పంతొమ్మిది వచ్చినప్పుడు చూస్తాం మమ్మే గతంలో తాను చేసిన పొరపాట్లు ఏలియా కనిపెట్టి దేవుడికి ఆ సంగతి చెప్పాడేమో అనుకుంది అంటే మనసులో అసలు ఏమో అనుకుందో ఏమీ లేదు నా దగ్గర కొంచెం పిండి ఉంది కొద్దిగా నూనె ఉంది మేము ఇద్దరం తిని సచిపోతాం ఇంకా దీంతో పాన అయిపోద్దు అనుకుంది కానీ దేవుని యొక్క ఉద్దేశాలు అవి చాలా నిగూఢమైనవి నీకు కూడా మనం ఈయనకు పెడితే మరి నాకెట్లా కానీ ఆల్రెడీ దేవుడు ఏమంటున్నాడు ఆమెకు నేను సెలవిచ్చిన అతన్ని నువ్వు పోషించాలి అని నేను సెలవిచ్చిన అంటే అతడు ఉన్నంత కాలం వండి పెట్టాలి కదా ఆజ్ఞ అంటే అదే మరి అయినా సరే ఆమె అంత కరువులో కూడా దేవుడి మాటకు లోబడిన స్త్రీ ఒక విధవరాలు లోబడిన స్త్రీ అందుకే ఆమె ఏం చేస్తుంది బహుశా దేవుడు శోధిస్తున్నాడేమో ఈ విషయంలో నేను ఏమైనా పాత పాపంలో చేస్తున్నాడేమో అందుకే నాకు ఈ శోధన అనుకుందేమో అందుకే ఆమె ఏం చేస్తుంది కొద్దిగా దగ్గర ఉంది నేను చేసి నీకు ఇచ్చేస్తా ఎందుకంటే ఇవి అసలు తిని మేము చచ్చిపోదాం అనుకున్నాం ఈ కొంచమే తిండి ఇంకా మాకు తిండి లేదు కరువులో కానీ ఏమంటున్నామే ఇది నీకు పెడతాను మొదలు తర్వాతనే ఆమె నిజం తెలుసుకుంటుంది మనకి తెలుసు తర్వాత ఏం జరిగిందనని ఇప్పుడు మనం అవంతా డీటెయిల్స్ గా చదవడం కాదు ఆ గ్రామానికి నడిపించింది దేవుడు ఆమె ఎంత అయోమయంగా ఉందో ఏలియా అలానే ఉండి ఎన్నో సార్లు దేవుని సేవకులు ఇలాంటి అయోమయ స్థితిలో ఉంటారు కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో కన్ఫ్యూజన్ అనమాట కన్ఫ్యూజన్ ఏంటది ఈ డైవర్షన్స్ ఇది ఇరుకు మార్గమా విశాల మార్గమా ఇది ఇరుకు మార్గం ఎందుకంటే దేవుడి మార్గము ఇరుకు మార్గం అని తెలుసు కానీ ఆ ఇరుకులో కూడా శోధనలను తప్పించేవాడు షో సహింపగలనంత శోధనలే అలమతించే దేవుడు కాబట్టి ఏలియా ఆలోచిస్తున్నాడు ఈ స్త్రీ దగ్గర ఉంటున్నా నేను దేవుడి ఈమెకు మరి ఇక్కడ ఉంటున్నా కరువు వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్కి ఏలియా దగ్గర జవాబు లేదు ఎందుకంటే ఆయన దేవుడి సంపూర్ణంగా ఆధారపడిన వ్యక్తి ఒక ప్రవక్తే మళ్ళీ మళ్ళీ మనకు అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటే ఎందుకంటే ఏలియా మన మానవుడే ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అందులో మనం పెట్టుకోవాలి మనం ఏలియా అంత గొప్ప ప్రవర్తనం కాదేమో కాదు కూడా కానీ మనలాంటి ఒక మానవుడు దేవునికి సమర్పించుకున్న సేవా జీవితంలో ఎంత దృఢ నిశ్చయితతో ఉన్నాడంటే కొన్నిసార్లు పిరికితనం కూడా వస్తుంది ఆయనకి కొన్నిసార్లు అన్న బలహీనపడుతున్నాడు తన ఆలోచన శక్తిలో సో ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాము పద్దెనిమిదో వచ్చినాం పద్దెనిమిది వచనంలో అక్కడ మనం ఏం గమనిస్తున్నాం ఇంకా కొన్ని కొన్ని సందర్భాలు అంటే కొడుకు చనిపోవటము ఎది అబడ్ అతన్ని బ్రతికించడము అశ్రీ కళ్ళారా చూసింది కళ్ళారా చూసింది కానీ ఆమె ఏమంటుంది యూదాలోని విశ్వాసుల మధ్య ఎలాంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు ఇదే మొదటిది చనిపోయిన బిడ్డ తిరిగి లేటం అనేది ఆ స్త్రీకి కనువిప్పు ఆ స్త్రీకి నమ్మకం బలపరచటం కోసం ఆ స్త్రీని ఓదార్చటం కోసం ఆ స్త్రీని పోషించటం కోసం దేవుడు యాక్చువల్లీ ఏలియాని నువ్వు పోషించి అన్నాడే కానీ ఉల్టక్కడ ఏం జరుగుతోంది ఏలియానే ఆమెని పోషిస్తుంటే ఇదే దైవ మన సొంత అభిప్రాయాలతో సొంత నిర్ణయాలతో మనం తీసుకునే కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉంటాయి దేవుడు ని మన శక్తిని శంకిస్తుంటాం కానీ అద్భుతాలు చేయ దేవుడు ఒక పాట ఉంటుంది అద్భుతాలు చేయవాడు అసాధ్యమైన దాన్ని సుసాధ్యంగా మార్చేయగలడు నాగేశయ్య అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసి సాధించగలడు నాయసయ్య సో ఆ ప్రత్యక్షంగా ఆమెకు ప్రాక్టికల్ లెసన్ అనమాట ఏలియా ద్వారా ఆమెం గమనిస్తుంది అక్కడ తన కుమారుడు చనిపోవడము కుమారుడు తిరిగి లేవటం మరో దేశానికి చెందిన పేద విధురాలి కొడుకు విషయంలో జరిగింది ఇది దేవుడి కృపనే ఇది దేవుని కృపని ఏలియాను వెళ్ళగొట్టి అతడి ద్వారా మాట్లాడిన దేవుణ్ణి తిరస్కరించిన ఇస్రాయెల్ ప్రజల ఈ విధవరాలు తన నమ్మకాన్ని బట్టి ముందంజ ముందంజలో విశ్వాసంలో దేవుని కార్యాలు చూసిన ఇస్రాయల్ ప్రజలు ఏలియాన్ వెళ్ళగొట్టిండు ఏలియాని రిజెక్ట్ చేసేడు కానీ స్త్రీ ఆహ్వానించింది కాబట్టే దేవుని కార్యాలను చూస్తున్నప్పుడు ఆ స్త్రీ ఆళ్ళకంటే చాలా గొప్పది విశ్వాసంలో చాలా ముందంజలో ఉందని అమ్మని అనుకోవాలన్నమాట పద్దెనిమిదో అధ్యాయం కొద్దాం ఇప్పుడు అక్కడ దేవుడు నెక్స్ట్ స్టెప్ అనమాట ఏంటది ఆ నెక్స్ట్ స్టెప్ అంటే దేవుడు ఆయనని దాచుకున్నాడు నడిపించాడు పోషించాడు ఇప్పుడు ఫోర్త్ స్టెప్ అనమాట ఏంటో ఫోర్త్ స్టెప్ అనేది ఆలోచిస్తే దేవుడు గొప్ప చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మానవ ఆలోచనల ప్రకారం ఆయన కార్యాలకు మనమే సొంతంగా అడ్డుపడుతూ ఉంటాం ఆయన కార్యాలకి మనమే సొంతంగా అడ్డుపడుతూ అందుకే దేనికైనా సరే ఏలియా మారు మాట్లాడకుండా ఆయన చూపిన విధేయతను మనం ఇక్కడ చూస్తున్నాం పద్దెనిమిదో అధ్యాయము రెండో వచనంలో ఆహాబకు కనబడడానికి ఏలియా తరలి వెళ్ళాడు ఓబేదు తన ఒక శిష్యుడు ఎవరెవరు ఎక్కడున్నాడో ఏలియా వెతకమని పంపినప్పుడు ఆ దేవుడు ఏలియాని ఓబేదు కనబడేట్ చేసింది ప్రోబేర్ ఏమంటున్నాడు నేను చాలా గొప్ప కార్యాలు చేసిన దేవుని కోసం ఆహాబు చంపడానికి వస్తే చాలా మంది నేను దాచిపెట్టినా వాళ్ళకి ఆహారం పెట్టినా నేను చాలా మంచి పనులు చేసిన వాడిని ఇప్పుడు నువ్వు బతికే ఉన్నావు ఇక్కడ ఉన్నావా నేను చెప్తే నన్ను చంపేశాడు ఆహాబు నీ మూలంగా నేను ఈ విధంగా చావాలన్నా అంటున్నప్పుడు ఏం నువ్వు భయపడకు నేను ఇక్కడ ఉన్నానని ఆ చెప్పు నేను ఎక్కడికి పారిపోను ఇక్కడే ఉంటా అని అతడికి ఆ భయం ఇచ్చిండు ఎందుకంటే మాట మీద నిలబడతాడు సేవకుడు సేవకుడు మాట మీద నిలబడతాడు ఇక్కడ ఏలియా మనం గమనిస్తున్నాం ఎందుకంటే దేనికైనా సరే ఏలియా మారు మాట లేకుండా చూపిన విధేయతను మనం ఇక్కడ గమనిస్తున్నాం ఆహాబు కలుసుకోవటంలో ప్రమాదం ఉందన్న ఆలోచన అతన్ని ఆపలేదు ఆహాబుని కలుసుకుంటాను ఆపద వస్తుంది ముందేమో దేవుడి నీకు ఆపద అని సారపదకు పంపించింది మళ్ళీ తిరిగి అతడు ఆహాబు నద్దుకు రాబోతున్నాడు అంటే ప్రమాదం ఒకసారి వచ్చినప్పుడేమో దేవుడు కరువు నుండి కాపాడిండు ఇప్పుడేమో ప్రమాదంలోకే నడిపిస్తున్నాడు ఆ హావు దగ్గర ప్రమాదం ఉందని కాబట్టి ఉందని ఆలోచన ఆపలేదు నిజంగా దేవుని సన్నిధిలో నిలిచిన సేవకుడే మనం అనుకోవాలి ఏలియాని ఎందుకంటే ఎంత మాట ఖచ్చితంగా పాటిస్తున్నాడు అంటే ఒబీడియన్స్ అంటాం దేవుడి కావాల్సింది ఇదే సేవకుల్లో ఒబీడియన్స్ ఉండాలి విధేయత ఎంతగా ఒబీడియంట్గా అంతగా హెచ్చిస్తాడు దేవుడు ఎంతగా ఒబీడియంట్ గా ఉంటామో దేవుడు అంతగా ఆశ్చర్యకారాలు మన ద్వారా చేసే మనంగా చేసేది ఆయన మన ద్వారా జరిగించుకునేవాడు కాబట్టి మనం ఏం గమనిస్తున్నాం అక్కడ ఓబద్య ఒక మామూలు వ్యక్తి ప్రవక్త ఆయన చిన్న చిన్న ప్రవక్త కాదన మామూలు వ్యక్తి ఇక్కడ ఆహాబు దగ్గర ఒక ఉద్యోగి ఈ ఓబేదును వాడుకున్నాడు దేవుడు సో ఆహాబుకి న్యూస్ వచ్చింది ఏంటది ఏలియా పలానా స్థలంలో ఉన్నాడని ఏలియా అప్పుడు ఎజబేల్ అంటోంది పద్నాలుగో వచనంలో దేవుడు కొన్నిసార్లు ఉన్నత ఉద్యోగులను కూడా వాడుకుంటాడు మన కోసం చాలా సార్లు సేవలు కొంతమంది సహాయపడుతూ ఉంటారు కొంత రకాలుగా హెల్ప్ఫుల్ గా ఉంటారు అనమాట ఎందుకంటే అక్కడ మనకు ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకపోయినా దేవుడు మార్గం చూపిస్తుంటారు ఇన్ఫ్లుయెన్స్ ఇస్తూ ఉంటాడు అక్కడ కాబట్టి మనం ఏం గమనిస్తున్నామంటే దేవుడు ఓబేది ద్వారా తన బిడ్డలకు సేవ చేయించిండు వారికి ఆహారం పెట్టిండు వారిని దాచిపెట్టిండు ఓబేది ఒక మంచి వ్యక్తి ఒక స్థానంలో ఉన్న వ్యక్తే కానీ మంచి వ్యక్తి కానీ ఆయన చేసిన కార్యం మనం ఆలోచిస్తూ ఉంటే దేవుడు నడిపిస్తాడు పోషిస్తాడు అనడానికి వేరే ఉదాహరణలు లేవు ఈయన కూడా తన సేవకులను దాచిపెట్టిండు ఆయన వాళ్ళని పోషించిండు వాన్ని కాపాడిండు అంటే దేవుడు ఉబేదును కూడా ఈ విధంగా వాడుకున్నాడు మనము పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై వచనం చూద్దాం ఒకసారి పద్దెనిమిదవ అధ్యాయంలో ఇరవై వచనం ఓబే మనం చూస్తున్నది ఒకటి ఏలియా ప్రయాణం మాత్రమే ఆయన ఆయన సేవా జీవితంలోని కొన్ని సందర్భాలనే గమనిస్తున్నాం మనం పంతొమ్మిదవ వచనంలో ఏం గమనితంటే ఇప్పుడు నువ్వు ఇస్రాయేల్ వారందరినీ పర్వతానికి రప్పించు సారపత్తు గ్రామం నుంచి నెక్స్ట్ స్టెప్ ఎక్కడికంటా కర్మేలు పర్వత అనుభవం కర్మేలు పర్వత అనుభవం దేవుడు మొదటనేమో ఫస్ట్ ప్లేస్ ఎక్కడ ఆయనకి యొక్క రాజ్యంలో ఇస్రాయల్ దేశంలో అక్కడి నుంచి సారపత్తు గ్రామానికి అక్కడి నుంచి ముందుకు ఎరీతూ వాగు దగ్గర పంపించిండు అక్కడ యువర్ దానికి ఎదురుగా ఉండే వాగు అది అక్కడి నుంచి ఇప్పుడు సారేపతి నుండి కూడా ఆయన బయలుదేరి ఎక్కడికి వస్తున్నాడు నెక్స్ట్ స్టెప్ కర్మేలు అనుభవం దేవుడు సేవకులకు ఇస్తున్నటువంటి ఖచ్చితమైన అనుభవాలు ప్రాక్టికల్ నెసన్స్ అంటాం వీటిని కర్మేలు అనుభవంలోకి వస్తున్నాడు అక్కడ ఇప్పుడు నీవు ఇస్రాయేల్ వారందరినీ కర్మేలు పర్వతానికి రప్పించు అన్నాడు అక్కడ నేను అక్కడ ఉంటాను దేవుడు ఏమంటున్నాడు కర్మేలు పర్వతానికి నేను అక్కడ ఉంటాను అక్కడ ఉంటాను కాబట్టి ఏ ఏలియా అక్కడికి వస్తున్నాడు ఆయన యజబేలు బల్ల దగ్గర బోన్ చేసే నాలుగు వందల యాభై మంది బయలుదేవుని ప్రవక్తలు నాలుగు మంది అషేరాదేవి ప్రవక్తలు మొత్తం నైన్ హండ్రెడ్ ప్లస్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వాళ్ళకి వేరే పేరు పెట్టొద్దు విగ్రహారాధికులు ఆమె దగ్గర ఉన్నటువంటి విగ్రహారాధికులు ఇంతమందిని అక్కడికి దేవుడు పంపిస్తున్నాడు అనమాట ఎందుకంటే తన సూచక క్రియలని తన ఆశ్చర్యకారులు చేయాలి చూడాలంటే చాలా మంది కళ్ళు తెరవాల్సి ఉంటుంది ఒక్కరితో ఇద్దరితో కాదు చాలా మందితో ఎందుకంటే ఇలాంటి వారిని నాశనం చేయబోతున్నాడు దేవుడు ఇలాంటి విగ్రహారాలను ప్రేరేపించే వారికి ఒక గుణపాఠం చెప్పబోతున్నాడు దేవుడు ఎందుకంటే దేవుడి కార్యాలను చూసిన వాళ్ళు దేవుడి కార్యాలని విస్మరించకూడదు కృతజ్ఞతాభావంతో దేవుని సందులో నిలబడాలి తప్ప కృతజ్ఞులుగా ఉండకూడదు థ్యాంక్లెస్ అంటాం అన్గ్రేట్ఫుల్ పీపుల్ అంటాం వీళ్ళని ఈ ప్రవక్తలందరూ కూడా ఆహాబ పెంచి పోషించిండు ఎజబేలు బెల్ల యొద్ కూర్చొని తివి తాగిన వారే ఇలాంటి దేవుడికి ఏ అవసరం లేదు ఇలాంటి వ్యక్తులు ఉండడం ద్వారా ఇంకా దేశానికే నష్టం కాబట్టి కొన్ని సందర్భాల్లో మనం ఏం గమనిస్తున్నామంటే మనం ఏమంటాము మనం క్రైస్తవులం అలాంటి వారి కోసం కూడా ప్రార్థన చేయాలండి అంటాం అవును చేయాలి ఇది మనకు దేవుడి కర్తవ్యం ఇది మన బాధ్యత అందరి ప్రార్థన చేయాలి లోకమంతా ఏసు నామంలో వంగాలి లోకమంతా ఏసు నామంని తెలుసుకోవాలి దేవుని నామంలో ఏసు నామంలో ప్రార్థనలు చేయాలి ఇదే ఉంది వాక్యం కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు అంటాడు అనమాట ఇలాంటి వారితోటి నష్టమే వాళ్ళతోటి ఏ ప్రయోజనము లేదు కాబట్టి ఏమంటున్నాడు నువ్వు వెళ్ళి ఈ ప్రకటన చేయి సెకండ్ ప్రకటన అనమాట ఆహాబుకి తొమ్మిది వందల మంది మీరు ఎంత కాలం రెండు అభిప్రాయాల మధ్య తడబడుతూ ఉంటారు సేవకులకి ఇది ఇది ఎదురయ్యే ఎక్స్పీరియన్స్ అనమాట ఎంతకాలం మీరు ఈ విధంగా తడబడుతుంటారు ద్విమనస్కత్వం దేవుడికి ఇష్టం లేని కార్యం ద్విమనస్కత్వం రెండు పడవల పైన ప్రయాణం అంటాం ఎంత కాలం ఇచ్చి తడబడుతూ ఉంటారు మీరు రెండు చాలా మంది సేవకులు సంపూర్ణంగా సమర్పించుకున్నామనే వస్తారు సేవలోకి సంపూర్ణంగా సమర్ ఫుల్ టైం మినిస్ట్రీ గురించి నేను మాట్లాడుతున్నా ఫుల్ టైం మినిస్ట్రీలకు వచ్చినప్పుడు వారికి ఇంకా సెకండ్ బిజినెస్ ఉండకూడదు ఫుల్ టైం మినిస్ట్రీలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడికే సంపూర్ణ సమయంని కేటాయించాలి కాబట్టి వాళ్ళు ఎంత కాలం ఎంత కాలం రెండు అభిప్రాయాల మధ్యన తడబడుతూ ఉంటారు యహోవాయే దేవుడైతే ఆయన అనుసరించండి బయలు దేవుడే దేవుడైతే వాడిని అనుసరించండి ఇదా అదా ఛాయిస్ ఇస్తుండనమాట దేవుడు ఎందుకంటే ఇస్రాయిల్కి మనకు తెలిసిందే కదా ఎక్కడి నుంచి అంటే వారు ఐగుప్తులో ఉన్నప్పటి నుంచి దాస్యంలో ఉన్నప్పటి నుంచి చూస్తున్న అద్భుతాలు అనమాట అది వంశ పారంపర్యంగా కథలు ఆశ్చర్య కార్యాలన్నమాట అన్ని తెలిసిన వాళ్ళే అన్ని విన్న వాళ్ళే తరం వెంబడి తరం అవి స్టోరీస్ పాస్ అవుతూనే ఉన్నాయి జనరేషన్స్ వైజ్ గా వంశ పారంపర్యంగా పాకుతున్నటువంటి ఆ అద్భుత కార్యాలను చూసిన వాళ్ళు ప్రత్యక్షంగా అనుభవించిన వాళ్ళు అన్ని అన్ని అన్నిటినీ విన్న కూడా మళ్ళీ బయలువైపు మళ్ళీ బయలువైపు విగ్రహారాధన వైపు మళ్ళటానికి కారణం ఎవరు అంటే ఆ రాజు ఆ రాణి అంటే దేశ నాయకులు ఈ విధంగా వక్రదోవ పట్టిస్తారంటే అవును మనం చూస్తున్న ప్రపంచం అంతట దేశ నాయకులు ఇలాంటి వాటిని ప్రేరేపిస్తూ ఉంటారు వాళ్ళు వాళ్ళలో ఆ దురాత్మ దూరుతుందన్నమాట వాళ్ళలో ఆ దురాత్మ దూరి వాళ్ళ ఆ విధంగా వాడుకుంటుంది కాబట్టి ప్రజలు ప్రక్కదారిన పట్టడానికి చాలా ఈజీ మార్గాలు సైతాన్ని ఎన్నుకుంటుంది అది ఎందుకంటే అది దానికి ఆ అవకాశం ఇచ్చింది మనుషులే అవకాశం ఇచ్చింది కూడా మనుషులు ఆ వాడుకుందంటే ఆ హాబు ఇంకా మరి ఎక్కువగా వాడుకుంది యజేలు అనే స్త్రీని కబట్టి ఇక్కడ ఏం చూస్తున్నాం మనము ఎంత కాలం ఇట్లా ద్విమనస్కత్వం ఉంటారు దేవుడు గొప్ప దేవుడు అంటే గొప్ప దేవుడు వైపు వచ్చేయండి బైలు మీకు దేవుడు అనుకుంటే బయలు వైపు దేవుడు కావాలంటారు బయలు కావాలంటారు అనేది ఇది దేవుడు ఇష్టపడని ఒక గుణం అనమాట ఇష్టపడడు ఎప్పుడు సహించడు తనకు చెందవలసిన మహిమని ఆయన ఎవరికి ఇచ్చివాడు కాదు రోషం కలిగిన దేవుడు తనకు రావాల్సిన మహిమ తనకు మనం ఏం గమనిస్తున్నాం ప్రపంచం అంతటా అంటే అన్య దేవతలకు మహిమ కలుగుతోంది పూజలు కలుగుతున్నాయి విగ్రహారాధన విచ్చలవిడిగా జనాలు చేస్తున్నారు అన్య దేవతలే కాదు ఏసు ప్రభు స్థానంలో మరీ ఏది పెట్టుకున్నది విగ్రహమే కాబట్టి ఆ విగ్రహారాధన ప్రతి ఇంట్లో జరుగుతోంది ప్రతి ఇంట్లో ద్విమనస్కత్వం అనమాట ఈ లోకరీతిగా నువ్వు ఆశిస్తున్నావా ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావా దేవుడు ఎంత కాలం ఈ ఈ ఏమంటారు ఇట్లా గోజాడటం మీరు విధంగా మీరు ఊగులాడటం ఎంత కాలం ఇది వేవరింగ్ మైండ్ అంటాం వేవరింగ్ మైండ్ వేవ్స్ లాగా అలల్ అలల్లాగా ఆలోచనలు మారిపోతూ ఉంటాయి టక టక్ మారిపోతుంటాయి జనాలు ఎంత ఈజీగా డెసిషన్ తీసుకుంటారు ఎంత కాలం ఈ విధంగా మీరు ఉంటారు అని చెప్పి దేవుడు ఏలియా అంటున్నాడు వాళ్ళతోటి కాబట్టి ఆయన ఏమంటున్నాడు ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు ఇక్కడ ఏలియా ఛాలెంజ్ ఏంటి మీ ప్రవక్లందరినీ తీసుకురా ఎక్కడిది కర్మేలు పర్వతం దగ్గరికి కర్మేలు ప్రవ పర్వతం దగ్గర యహో మహిమని ఆయన ప్రకటించబోతున్నాడు హహాబ్కి అంతపురంలో ప్రకటించడం కాదు ఇప్పుడు ఓపెన్ గా కొండ ప్రకటించబోతున్నాడు ఏమంటున్నాడు మీరందరూ అక్కడికి రండి మీ మీ బయలు దేవతకు ఏమేమి ప్రతిష్ఠించాలనుకుంటారు అన్ని తీసుకోండి రండి మీరు రావాలి అందరు ప్రవక్తలు ఉండాలి అన్నిటినీ తీసుకొని రావాలి దగ్గర దగ్గర ప్రవక్తలు వాళ్ళ బయలు ప్రవక్తలే ఎనిమిది మంది ఉన్నారు ఇంకా ఆహాబరాజు ఆయన భార్య కాక వాళ్ళ సైనికులు బంటలు ఇంకా ఉంటారు ఒక వెయ్యో రెండు వేల మందో ఉంటారు అక్కడ ఇంతమందికి దేవుడు ఒక గొప్ప సూచన చూడ చూపించబోతున్నాడు అనమాట కాబట్టి కర్మేలు అనుభవంలోనికి దేవుడు ఏలియాని నడిపించిండు తారపతు గ్రామంలో ఒక స్త్రీ ఎద్దుకు నడిపించినప్పుడు ఆ స్త్రీకి విశ్వాసం పెరిగింది ఆ స్త్రీకి పోషణ జరిగింది ఆ స్త్రీ బిడ్డను కోల్పోయి తిరిగి పొందగలిగింది ఆ స్త్రీ యొక్క జీవితంలో ఆశ్చర్యకార్యాలు మాట ఇంతవరకు ఇస్రాయేల్ జీవితంలో ఇలాంటి కార్యం జరగలేదంట ముందు చనిపోయిన బిడ్డ బ్రతకటం అనేది కాబట్టి ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాము ఏలియాని అద్భుతంగా వాడుకుంటున్నప్పుడు మామూలు మనుషుని వాడుకుంటున్నాడు దేవుడు ఒక గొప్ప ప్రవక్తగా ఆయన చేస్తున్నాడు బీట్ బై బీట్ అనమాట ఐ ఎక్స్పీరియన్స్ అక్కడ ఏం చూస్తున్నాం మనము ఎద్దులను తీసుకురండి దాంతో నీళ్ళు నింపండి కట్టెలు బేర్చండి దాన్ని తగలబెట్టండి మీ బయలుదేరికగా ఆడగండి దాన్ని బ్రతికిలాడండి ఏం చేస్తారో చేసుకోండి మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మొదటి ఛాన్స్ మీకే మీరు అయిపోయినాక నేను నా ప్రార్థన మొదలు పెడతా వాళ్ళు చేస్తున్నారు అన్ని పేర్చిండ్రు నీళ్లు పోసిండు సర్వం సిద్ధం చేసిండు బలికి మనమంతా తెలుసు అది నేను చిన్నప్పుడు విబిఎస్ క్లాస్ కూడా హెబ్రోన్ లో విబిఎస్ క్లాసెస్ లో ఉన్నప్పుడు బయలా ప్రార్థన విను అని చెప్పి ఒక స్కిట్ కూడా చూపించినాం బైలా మా ఏడ్చిండ్రు మొత్తుకున్నారు గోజాడిరు జుట్టు పీక్కున్నారు పిచ్చెత్తిను ఏమేమో చేసినా కూడా అక్కడ సందర్భం ఏంటి ఎలాంటి శబ్దము రాలేదు ఆ ప్రయత్నం ఫెయిల్ అయిందని వారు గమనించు అందుకని వాళ్ళు బిగ్గరగా కేకలు వేసిరి ఇరవై ఎండో అచన చూస్తూ మనం అలవాటు చొప్పున రక్తదారలు వరకు కత్రతో ఈటలతో తమను తాము పొడుచుకున్నారట అంటే మనం ఈ మొహరం టైంలో చూస్తాం బెల్ట్ తోటి అది హంటర్ ఉంటుంది కదా దాంతో కొరడా కొరడాలతో కొట్టుకుంటూ ఉంటారు ఓల్డ్ సిటీల రోడ్డంతా పండుకొని కొట్లాడుకుని రక్త రక్తాలు చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఒక చిన్న తప్పు మా వల్ల జరిగింది సున్నిజు షియాజ్ మధ్యలో ఒక చిన్న తప్పు తోటి మేము ఒక ప్రవక్తని చంపించినామని చెప్పి వాళ్ళు ఇప్పటికీ ఏడుస్తుంటారనమాట ఈ రోజు కూడా మనము ఎట్లయితే ఆ వెయిలింగ్ వాల్ ను ఏడుచు ఏడుపు గోడ అంటాం ఇజ్రాయెల్ దేశంలో పోయినట్ వాళ్ళందరూ ఆ గోడ దగ్గర కూర్చొని ఏడుచొస్తారనమాట ఈ రోజుకి అది మన ఇండియన్స్ కూడా ఇజ్రాయల్ టూర్ అంటాం కదా ఈ విశ్వాస హోలీ లాండ్ టూర్ అంటాం ఈ హోలీల్యాండ్ టూర్ పోయినప్పుడు ఖచ్చితంగా వెయిలింగ్ వాల్ ఏడుపు గోడ ఏడ్ ఏడ్చే గోడ అనమాట ఆ గోడ దగ్గర వెస్టర్న్ వాళ్ళు అంటారు అక్కడ కూర్చొని ఆ గోడను పట్టుకొని ఏడుస్తూ ఉంటారు గమ్మత్ అనిపిస్తుంటుంది మనం తెలిసిన వాళ్ళు మన సేవకులు అలా నడిపించే పాస్టర్లు అనమాట పాస్టర్లే నడిపించేది గొప్ప గొప్ప ఆరాధన ఛానల్లో పాస్టర్లు అందరూ అంటే ప్రతి మినిసీలో పాస్టర్స్ ఒక ఆరాధనని కాదు ప్రతి మనిషిలో పాసం తీసుకెళ్ళి అక్కడ పోయి ఏడుచు ఏడమంటారు ఏడుస్తారంట ఏడ్చి ఏడ్చి అక్కడ వాళ్ళ మొక్కుబడు చేసుకొని వస్తుంటారు ఎంత పిచ్చిగా ఉంటారు నిజ దేవుడు ఈ భూమి నడిచిన దేవుడు ఈ భూమిని విడిచిపెట్టి ఆకాశంకి మహిమలో వెళ్ళిపోయిన దేవుడు తిరిగి అదే మహిమతో రాబోతున్న దేవుడు ఆయన యొద్ గోజాడి ప్రార్థిస్తే ఎంత బాగుంటుంది మన ప్రసలటనే మిస్డైరెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా తెలిసిన వాళ్ళు వాక్యం తెలిసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి యువర్ దానిలో ఒకసారి ముందు వస్తుంటారంట పిచ్చి పిచ్చి పనులన్నీ కొత్త కొత్త పనులని వీళ్ళంతా మనకు మరి బయలు ప్రవర్తనలాగానే కనిపిస్తున్నారు కదా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తుంది మీరు చూసిట్టు కదా కొరడాలతో కొట్టుకుంటున్నారు పొడుచుకుంటున్నారంట రక్తాలు తీసుకుంటున్నారు మా దేవత రావాలి అని అది వస్తుందా యేసు ప్రభు మొద ఎలాంటి దేవతలైనా వంగిపోవాల్సిందే కాబట్టి అక్కడ ఏం గమనిస్తున్నాం మనం వాళ్ళు కత్తులతో ఈటలతో తమను తాము పొడుచుకున్నారు మధ్యాహ్నం సంధ్య వేల వరకు ఈవినింగ్ టైం అయింది ఏంటది దేవుడికి బలిపీఠం కట్టి ప్రార్థన చేసే సమయం అది తెల్లవారు మొరే మొదటి జామున ప్రార్థన చేయమంటాడు కన్నీళ్లు విడిచి అలాంటి కొన్ని టైమింగ్స్ లో దేవుడికి ఇష్టమైన బలిపీఠాలు మనం కట్టుకోవాలి కొన్ని ఇష్టమైన సందర్భాలు మామూలుగా అయితే ఇరవై గంటలు మనకి ఇచ్చిన దేవుడు అంతా మంచి అన్నాడు ఆకాశం భూమిని చేసినప్పుడు పగలు చీకటి చేసినప్పుడు అంత మంచిదే అన్నాడు అంత మంచిదే కాబట్టి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గమని గమనిస్తాం ఏసు గీతమ తోటలో రాత్రంతా ప్రార్థించిండు రెయి మొదటి జామనే కాదు రాత్రంతా ఇప్పుడు ఇక్కడ ఏంటి సాయంత్ర సమయం వరకు బలి పీఠం దగ్గర వాళ్లకు ఛాన్స్ ఇచ్చిండు ఉదయం నుంచి మొత్తుకున్నారు ఎంతమంది చచ్చిపోయినారో ఆతో ప్రవక్తల్లో కానీ ఒక్కరి మాట కూడా వినలేదు ఎందుకంటే అది రాయి విగ్రహము చేతులు మనుషుల చేతులతో చేయబడింది దానికి నోరుండి మాట్లాడదు కండ్లు చూడదు అది విగ్రహం కాబట్టి వినదు దాంట్లో చలనం లేదు అది ఒక పదార్థం కాబట్టి ఆ ప్రజల కళ్ళు విప్పాలంటే దేవుడు ఆశ్చర్యకార్యం జరుగుతుంది అదే కర్మేలు అనుభవము ఏలి జీవితంలో జరిగించిండు మనం కూడా చాలా స్వస్థత కార్యాలు చేస్తూ ఉంటాం స్వస్థతల గురించి మాట్లాడుతూ ఉంటాం ఆ స్వస్థతలు కళ్ళార జరిగిస్తున్నప్పుడు ఆ ఆనందం వేరు ఆ ఆనందం వేరు నేను ఒకసారి ఆ సేవకి వెళ్ళినప్పుడు అక్కడ ముస్లిమ్స్ ప్రాంతం అనమాట చర్చ్ ప్రాంగణం చుట్టూ అది మెననే చర్చ్ గూడూరులో మెననాయి చర్చ్ అనమాట పెద్ద గుడి అంటారు దాన్ని ఆ చర్చ్ లో మేమందరం సేవకు అందరం పోయినాము సిస్టర్స్ అందరూ ఆ అందరం కూర్చున్నాము ఇంకా వాక్యం అయిపోయింది దగ్గర నుంచి మొదలు పెట్టిండ్రనమాట వీక్ అయ్యటం ఎంత ఆటంకం అంటే బైబిల్ చూడనివ్వకుండా అనమాట అప్పుడు సెల్ ఫోన్స్ లేవు కాళ్ళ క్యాండిల్స్ ఆ రీతిలో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఆ చీకట్లోనే వాక్యం ప్రకటించడము ఆ చీకట్లోనే ఆన్ ఆఫ్ అవుతున్నాయి అనమాట లైట్స్ ఒక పది నిమిషాలు వస్తే ఒక పావు గంట కరెంటు లేకుండా అలాంటి విచిత్ర పరిస్థితులలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగించిడు అక్కడ తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆ చీకట్లో తేళ్లు మండ్ర గబ్బలు బయటకు వస్తాయట వేడిక ఎండాకాలంలో వెళ్ళిన మేము అది తేళ్లు మండ్ర గబ్బలు బయటకు వస్తుంటాయంట మేము ప్రార్థన చేస్తుంది తల మీద చేపెట్టి ప్రార్థిస్తుంటే ఫట ఫట ఫట పడుతున్నాయి దయ్యాలు వాళ్ళతో పాటు వాళ్ళ మీదికెక్కిన తేళ్లు ఆ మండ్రగలు కూడా కింద పడుతున్నాయి మేము కళ్ళారా చూస్తాం ఎందుకంటే కరెంట్ వచ్చినాక మాకు ఆశ్చర్య కార్యంలో దేవుడు కొందరు నేత్రాలు అక్కడ మురుషదులు అంట చేసిన పని యేసు ప్రభు యొక్క వాక్యం ని ప్రకటించనీయకుండా వాళ్ళు ఆ అనుభవంలో ఆ రోజు మాకు ఎంత ఆనందం వేసిందంటే ప్రభావ ఎన్ని దయాలు నెలకొట్టినా నేను ఎంతమంది స్వస్థత పొందినరు కొంతమంది ఆ ప్రాంతంలో రక్షణ పొందినరు చాలా మంది దేవుడి యొక్క విశ్వాసాలు అడ్రస్లు తీసుకుంటున్నారు మన చర్చ ఎక్కడ ఉంది మీరు ఎక్కడ ఉంటారు మేము ఎట్లా ఇట్లా అక్కడ ఉన్న సిస్టర్ ద్వారా వాళ్ళకి సేవ తర్వాత కంటిన్యూ జరిగింది వాళ్ళని బలపరచడానికి అక్కడ ఒక సిస్టర్ మిగిలింది ఈ విధంగా గమనిస్తుంటే దేవుడు ఎంత ఆశ్చర్యకారాలు జరిగిస్తుంటాడు అద్భుతాలు చేస్తున్నప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంటది విజయ గర్వం ఉంటది ఆ విజయ గర్వమే రాకూడదు ఎందుకంటే అది చేస్తున్నది కానీ మేము మొదటైతే మేమైతే గర్వించినాం చాలా అహంకారంగా వీలైనం అనమాట అబ్బా మనం కూడా చంపగలుగుతున్నాము ఆ పాములు ఆ చేళ్ళని ఆ మండరుగా బలవడ అవి మంటనంట చచ్చిపోతాడు మామూలుగా అయితే జనాలు కానీ అవి ఎవరిని కుట్టలేదు మామూలుగా ప్రార్థిస్తుంటే వాళ్ళ మీద పాకుతున్నాయి ఆ చీకట్లో అవి అదే అనమాట అక్కడ గొప్ప కార్యం అలా కుట్టలేదు అది రెండవ కార్యం మొదటైతే అవి మామూలుగా వాళ్ళ మీద నుంచే పడిపోతున్నాయి ఇట్లా గొప్ప కార్యం చేస్తున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ప్రభా నేను అతిశయిస్తున్నానా అప్పుడు మాకు తెలియదు ఆ రోజుల్లో కానీ ఇప్పుడు అనుకుంటా నేనేమైనా అతిశయించిన ప్రభావ కొన్ని సందర్భాలు అనిపిస్తుందంట సేవకుడికి ఖచ్చితంగా ఈ అనుభవం ఎదురవుతుంటది కొన్నిసార్లు అతిశయిస్తుంటాం కొన్నిసార్లు కానీ అల్టిమేట్లీ దేవుడు మళ్ళీ మనకి ఏం గుర్తు చేస్తాడు మీరు కేవలం నిమిత్తం మాత్రులే కార్యం జరిగించేది దేవుడే ఆయన శక్తి మాత్రమే అక్కడ కార్యం చేస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తున్నప్పుడు అద్భుతాలు ఆటోమేటిక్ గా ఏసు జరగాల్సిందే మనం ఏసు నామంలు ప్రయోగిస్తున్నాం కాబట్టి ఆ నామంలోనే కార్యములు జరుగుతూ ఉంటాయి సో ప్రజలందరూ అక్కడ ఇప్పుడు చూస్తున్నారనమాట ఏం చేస్తున్నారంటే ఏలియా బలిపీఠమును సమకూర్చను ప్రార్థన బలిపీఠం అంటే ప్రార్థన సాయంకాలం సమయంలో ఆయన నైవేద్యం అనమాట అది పాత నిబంధనల ఆచారం ప్రకారం సాయంకాల సమయం అన్ని పేర్చిండు అన్ని పేర్చి మీరందరూ దగ్గరికి రండి అని చెప్పి ప్రజలందరూ దగ్గరికి వచ్చినప్పుడు ఆ ముప్పై అధ్యాయము చూస్తుంది ముప్పై ఒక వచనంలో మనం అక్కడ ముప్పై పన్నెండు రాళ్ళు తీసుకున్నాడు యహోవా పేరిన బలిపీఠం కట్టి చుట్టు ఐదు తుముల గింజలు పట్టేంత పెద్ద గింజలు పట్టేంత పెద్ద కందకం ఒక పెద్ద గోయి దాని నిండా బలిపీఠానికి చుట్టూ కొయ్యిదోవి నీళ్లు నింపి బలిపీఠం కట్టెలు పేర్చి దానిపైన ఆ యొక్క పెట్టి అంటే impossible thing anamata neelato nempi sadipinaaka balini manti manninchatam ante impossible thing kanu akada ane em ruju cheyal anukunadu my god is god of impossibles anni impossibles ni possible chese devudu ayanaku asadhyam anedi edi ledanatanki idi maroka udaharana ilanti manu cheptukuntipo the page il page ni nempeskovach anamata raaskontaka vela anni garyalanamata an anni chesin tarvata prardhinchindu నిన్పిండు నీళ్లతోటి మూడు సార్లు తడిపిండు తర్వాత ప్రార్థన చేసిండు అని ప్రార్థన చూస్తుంటే మీకు ఆశ్చర్యమేస్తుంది ఏం ప్రార్థన అది అబ్రహాం ఇసాకు ఇస్రాయేలు దేవా ఇస్రాయేలులో నీవే దేవుడు వెల్లడి చేయి ఎన్నిసార్లు చేసిండు దేవుడు ఇస్రాయేలీలతో నేనే దేవుడు నేను నేనే ఆయనను నేను నేనే నేను నేనే ఎన్నిసార్లు చెప్పుకున్నాడో ఎన్నిసార్లు చెప్పుకుండా అయినా మళ్ళీ ఇక్కడ ఏలియా ప్రార్థిస్తుండ్రు ఒక్కసారి మళ్ళీ నువ్వు నీవే దేవుడు అని రుజువు చేయి నీవే దేవుడు అని నేను నీ సేవకున్నని నీ ఆజ్ఞ ప్రకారమే ఇదంతా చేశానని నువ్వు ఇక్కడ వాళ్ళందరికీ వెల్లడించు ఇదమాట ఆయన ప్రార్థన నేను నీ సేవకు నని వాళ్ళకి వెల్లడించు ఎందుకంటే ఆ వినలేదు కదా మాట ఇది ప్రవక్త మాట అంటే వినలేదు ఎజబేల్ అయితే ప్రతీకారం తీర్చుకోవడానికే రెడీ అయింది కాబట్టి దేవుడు ఏలియా ఏమంటున్నాడు నేను నీ సేవకుని నీ ఆజ్ఞ ప్రకారం చేస్తున్నానని చెప్పి వీళ్ళకి ఇక్కడ బయలుపరచు నాకు జవాబు ఇవ్వు రెండుసార్లు అడిగి నాకు జవాబు ఇవ్వు టూ టైమ్స్ నాకు జవాబివు అప్పుడు ఏ హవా నీవే దేవుడు నీవు వారి హృదయాలను నీ వైపు మళ్ళీ తిప్పుతున్నావని ఈ ప్రజలు తెలుసుకుంటారు అక్కడ బలిపీఠను దహించు ఈ జంతువుని బలిస్తున్నా ఇక్కడ నీ కార్యం చేయి అని చెప్పట్లే ఈ జనులు తమ హృదయాలలో నీవు దేవుడవని గ్రహించాలి వారిలో మార్పు తీసుకురా మనం ప్రార్థిస్తున్నామా ఈ బిడ్డకు రక్షణ కలుగ చేయి ప్రభా స్వస్థతల కోసం వస్తుంటే వాళ్ళకి మనం ఏం ప్రకటిస్తున్నామో ముందు మీడికి రక్షణ కలిగ చేయి తర్వాత స్వస్థపరచు ఎందుకంటే మొదట ఏం జరగాలంట దేవుడు గొప్పవాడు ఆయన ఉన్నవాడు అని అప్పట్లో నమ్మాలి ఇప్పుడైతే ఆయనే మన రక్షకుడు మన కొరకు చనిపోయిన మన కొరకే తిరిగి లేచినవాడు మన కొరకే తిరిగి రాబోతున్నవాడు మనము ఇది తెలుసుకోవాలి తెలియని వాళ్ళ కోసం ఇదే తెలియజేయాల కాబట్టి ఆయన జనన మరణ పునరుత్థాన కార్యములను గురించి ప్రకటించాల ఏ చేస్తున్నాడు అక్కడ మీరు తెలుసుకోవాలి నీవే దేవుడు అని మళ్ళీ నీ వైపు తిప్పుకుంటున్నావని అంటే మళ్ళీ అంటే ఎన్నో సార్లు తిప్పిండి దేవుడు తన వైపుకి మళ్ళీ మళ్ళీ పడిపోతున్న జనాలు అంటే ఒక స్థిరమైన మనసు లేని ద్విమనస్కత్వలు వీళ్ళంతా కాబట్టి ఏలియా ప్రార్థన కొంచెం విచిత్రంగా ఉంటుంది మనం కూడా అదే ప్రార్థన చేయాలి వీళ్ళందరూ మళ్ళీ మళ్ళీ పడిపోతున్నారు ప్రభు ఒక్కసారి మళ్ళా నీ ప్రదర్శించు ఒక్కసారి వీళ్ళని ఎందుకంటే కృపకాలంలో దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టి ఒక్కసారి వీరికి ప్రభ రక్షణ రుచి చూపించిన ఆయన ఒక్కసారి వీళ్ళ కళ్ళు తెరిస్తే ఆ ఆధ్యాత్మిక సత్యాలు గ్రంథంలో ఉన్నవన్నీ తెలుసుకుంటారు దానికి కావాల్సిన జ్ఞానంను కూడా నువ్వు దయచేయి ప్రభు మనం ప్రార్థించాల్సింది ఇదే తర్వాత వారికి స్వస్థత కలిగచ్చేయి వారిలో సైతాను దురాత్మలన్నిటినీ వేస్తున్నాం అని బంధిస్తున్నాం మొదట రక్షణ కార్యము తర్వాతే మిగతా కార్యాలు ఇవన్నీ చేసినప్పుడు ఏలియా వెంటనే ఏహోవా నుంచి మంటలు దిగి బలిపీఠంని దాన్ని ద్రహించి వేసినాయి ఆకాశం నుంచి దిగి మంటలను చూసినాక ప్రజలందరూ అదిరిపోయారు వాటే మిరక వాటే వండ ఎప్పుడూ చూడలేనిది ఎందుకంటే ఆకాశం నుంచి అగ్ని కురవడము ఎర్ర సముద్రము పాలు కావడము రక్తము నీరుగా నీరు రక్తంగా మారటం ఇవన్నీ పాత తరంలో చూసిన వాడే ఇప్పుడున్న ప్రజెంట్ జనాభాకి ఈ గొప్ప కార్యాలని చెప్పడమే కానీ వినడం కాబట్టి దేవుడి మనకి కొన్నిసార్లు దేవుడు ప్రాక్టికల్ చేసి చూపిస్తున్నప్పుడు వాళ్ళ హృదయాలు తెరవబడుతుంటాయి అయితే ఎవరి హృదయాలు తెరవాలో వాళ్ళని తెరుస్తాడు ఏంటంటే కొందరు హృదయాలు మూర్ఖులు అవి మారని స్వభావం కలిగిన వారు అలాంటి వారికి మాత్రము దేవుడి కార్యాలు కొంచెం కష్టంగా ఉంటాయి అర్థం చేసుకోవడానికి కానీ ఒప్పుకోవటానికి కానీ అలాంటి వాళ్ళ దగ్గర ఏమంటారు దేవుడు మీ పాదంలో చెప్పులు దిమ్ములుచుకొని వచ్చేసేయండి ఇంకా ఎందుకంటే అక్కడ దేవుడు ఉగ్రత రాబోతుంది కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంట ఆ ఎద్దులను విడిచిపెట్టి ఏలియా వెంట పరిగెత్తి జనాలు నేను వెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దు అని ఆలోచిస్తుంటే మనకి ఏం అర్థమవుతుంది అక్కడ పంతొమ్మిదో వచ్చ అధ్యాయంలోకి వద్దామా నలభై వచనంలో ఏహోవాయే దేవుడు ఏహోవాయే దేవుడు అని జనాలందరూ ఒప్పుకున్నారు అంటే దేవుడికి అక్కడ ఏం కావాలి ప్రజల నోట ఒప్పింప చేయాలి ఏహోవాయే దేవుడు ఏలియా గొప్పవాళ్ళు అన్నారా తౌలు మంది దావిటి పదివేల మంది అని మనుషులను పొగిండు ఒక టైంలో కానీ ఇక్కడ అది కాదనమాట ఏలియాని గొప్ప అని చెప్తులేరు అక్కడ అక్కడ ఏం జరుగుతోంది ఏహోవాయే దేవుడు అని ప్రజలు నోరారా ఆయనని ఆయనని పొగడటం ఆయనని స్థుతించటం చేసిండ్రు ఆ తర్వాత ఏం చెప్తుంది మనకు తెలుసు కదా ఆ తొమ్మిది వందల మంది ప్రవక్తలు ఎంబడి పడి వాళ్ళని రాళ్లతో కొట్టి వాళ్ళని చంపేస్తారు తర్వాత ఆహాబ్ తోటి ఒక ఛాలెంజ్ చేస్తావంట వర్షం రాబోతుంది ప్రచండ వర్షం మూడేళ్ల కరువు తర్వాత ప్రచండ వర్షం రాబోతుంది ఈ వర్షం వచ్చినప్పుడు ఇంకా ఆ తర్వాత సంగతి తర్వాతే నువ్వు మెరక మీదకి సముద్రం వైపు చూడని చెప్పి తన తన ఆ చెప్తుంటాడు మనకు అవన్నీ తెలిసిందే ఎందుకంటే చిన్న చేయిరు చేయి చేయి సైజ్ అంత హస్తం సైజ్ అంత మేఘము ప్రచండమైన భయంకరమైన భీకర వర్షాన్ని కురిపించింది అది దేవుడు చేసిన మరో అద్భుతం జీవితంలో అంటే ఆయన మాట చెప్తూ ఉంటే దేవుడు ఆ కార్యం జరిగిస్తున్నాడు అనమాట అందుకే కేరీతు దగ్గర నుంచి ఆయన ప్రయాణం చేస్తూ కర్మేలు అనుభవంలోనికి వచ్చిండు అక్కడి నుంచి మనం ఏం గమనిస్తున్నామంటే దేవుడు ఏలియాని హోరేవు పర్వతము హోరేబు పర్వతం వద్దకు తీసుకెళ్తున్నాడు ఎందుకంటే అక్కడ కొంచెం అతిశయ పడుతున్నాడు ఏలియా కొంచెము అతిశయ పడుతున్నాడు ఏలియా ఏలియా అతిశయ దేవుడికి ఇష్టం లేదు ఎందుకంటే మహిమ ఎవరికి రావాలి తండ్రికే జరగాలి తండ్రికే రావాలి మన నోటి నుంచి స్థుతి మహిమలే కలగాలి కానీ మనల్ని మనం గొప్ప చేసుకోకూడదు నేను రోషాంతో నిలబడ్డాను ఏసయా అంటున్నాడు ఆయన నేను ఒక్కడనే రోషాంతో ఉన్నానంటే నార్మై అన్నాడు దేవుడు నోర్ ముస్కో నువ్వు ఒక్కడే ఏం కాదు నా దగ్గర ఏడు వేల మంది ఇంకా ఉన్నారు అట్టే పెట్టుకున్నా అంటాడు చూడండి వాక్యము పంతొమ్మిదవ అధ్యాయంలో ఆ అధ్యాయము లాస్ట్ వచనం ఫార్టీ సిక్స్త్ వర్స్ యహోవ హస్తం ఏరియాను బలపరిచింది అతడు నడికట్టు బిగించుకొని ఆహావ కంటే ముందుగా పరిగెత్తి ఇజ్రాయల్ ద్వారం చేరుకున్నాడు ఆ తర్వాత పంతొమ్మిదవ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాము రెండవ వచనం పంతొమ్మిది రెండోలో రేపు ఈ వేలకు నేను వాళ్ళలాగే చేస్తానని ఎజబేలు ఛాలెంజ్ చేస్తుంది అప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలి ఇంతమంది ప్రవక్తను చంపేస్తావా నువ్వు ఒక మామూలు ప్రవక్త ఎదురు ఎదురించే స్వభావము ఆమెకు నచ్చలేదు ఆమెకు నచ్చలేదు కాబట్టి ఛాలెంజ్ చేస్తుంది అక్కడ రేపు ఈ పాటికి నేను నిన్ను నాశనం చే వాళ్ళలాగే నిన్ను చంప అంటే రాళ్ళతో కొట్టి చంపిస్తాను నిన్ను అలాగ చేయకపోతే దేవుళ్ళు నా మీదికి గొప్ప కీడు తెస్తారు ఏ దేవుళ్ళు అంట ఆమె దేవుళ్ళు ఆలు దేవుళ్ళు కాదు అని ఆల్రెడీ రుజువు చేసింది దేవుడు అయినా ఇమేమంటుంది అదే దేవుళ్ళ సాక్షిగా నేను ఊరుకోనని చెప్తోంది మీరు గమనించండి ఒక స్త్రీ ఇంత విపరీతమైన మనస్తత్వంతో ఉండడం దేవుడికి ఇష్టమా ఎందుకంటే మనము పత్రికల్లో చూస్తుంటాం ఆ పత్రికలకు రాస్తున్నప్పుడు స్త్రీ పురుషుడి కోసమే చేయబడింది స్త్రీ పురుషుడి కోసమే చేయబడింది అంతే ఆమెకి ఇండివిజువాలిటీ ఉండాలి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలి ఆ భర్త మీద పెత్తనం చేయాలి ఈ దేశాన్ని ఊలేలాలి ఇలాంటివి ఆమెకు అవసరం లేదంటాడు ఎందుకంటే నువ్వు చేయబడిందే పురుషుడి కోసం కాబట్టి స్త్రీలకు ఎంత స్వేచ్ఛని ఇవాలో దేవుడు బైబిల్లో చాలా మంది స్త్రీలు ఉన్నారు వాళ్ళని ఎవరిని ఇడిచిపెట్టలేదు అంట అట్లా వాళ్ళని వాళ్ళు చేస్తే సేవ చేయించుకోలేదా జరిగించింది సేవ చాలా మంది సాక్షులు మనకు చాలా మంది సాక్షులే యోహాన్ తల్లి ఒక సాక్ష్యం అయితే యేసు ప్రభుని ఈలోకరీతిగా మానవ తల్లిగా మర్యదొక సాక్ష్యం మనము గమనిస్తూ పోతుంటే స్త్రీలనేది కూడా గౌరవించింది దేవుడు అట్లా చెప్పి ఇలాంటి మూర్ఖ ప్రవర్తన కలిగిన స్త్రీని మాత్రం ఓర్చడు వాడికి తగిన బుద్ధి కూడా చెప్తాడు దేవుడు అంటే స్త్రీల విషయంలో దేవుడి యొక్క సాఫ్ట్ కార్నర్ మనం గమనించాలి ఆయన ఇలాంటి వ్యక్తిత్వాన్ని సహించడు అది అనమాట మాట స్త్రీలు సేవ చేయకూడదని కాదు వాక్యం చెప్పకూడదని కాదు స్త్రీకి ఇలాంటి స్వభావం ఉండకూడదు అహంకార పూరితమైన స్వభావం భర్తనే మార్చేసిందామే ఆ హాబుని దైవ దూషణకు ప్రేరేపించిన స్త్రీమే ఇండ్లు జరుగుతుంటాయి మనకు చాలా మనం కొన్ని సేవలకు సేవకులు ఇండ్లకు కానీ కొందరు మనం సేవకి వెళ్తున్నప్పుడు సాక్ష్యం చెప్పేది ఏంటంటే నేను సేవ చేయాలనుకున్నా కూడా ప్రభాస్ నా భార్య నాకు పెద్ద ఆటంకం అని చెప్పే చాలా మందిని మనం వింటూ ఉంటాం మా ఇంట్లో మావిడనే ఒప్పుకోదండి ఆమె తోటి తలనొప్పంతా ఆమె అన్నిటికీ అడ్డం పెడుతూ ఉంటారు దయ్యం మొదట ఆమెలో దూరుతుందని చెప్తుంటారు అది మళ్ళా ఆమె ముందర చెప్పడానికి కూడా ధైర్యం లేదంటే వాళ్ళకి పక్కకు వీళ్ళు చెప్తుంటారు నా భార్య సతాయిస్తుందండి సేవ చేయని అని చెప్పేసి కొంతమంది అయితే భార్య వంక పెట్టి ఆమె మంచిదే కావచ్చు ఆమె వంక పెట్టి కూడా సేవని ఆటంక పరుస్తూ దేవుని పిలుపుని నిరాకరిస్తూ ఏదైతేనేమి దేవుడు ఇక్కడ ఎజబెల్త్ ఏమంటున్నాడు ఆమె ఒక షాప్ ఒక ఛాలెంజ్ చేస్తున్నప్పుడు దేవుడిప్పుడు ఆమెకి ఒక రిప్లై ఇవ్వాలి కదా ఏలియా ఫస్ట్ భయపడ్డాడు ఇంత గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఎన్నో ఆశ్చర్యాలు చేసిన దేవుడు డైరెక్ట్ గా తడిసి మోపడి నీళ్లతో నిండిపోయిన ఆ బలిని కూడా ఆయన ఆకాశం నుండి అగ్నిని పంపి దహించిన దేవుడు ఆ యొక్క ప్రార్థనని అంగీకరించి మనవిని విన్ని కార్యం చేసిన దేవుడు మామూలు మనిషిగా మాట్లాడుతున్న ఏలియా చూస్తుంటే దేవుడు కూడా ఆశ్చర్యం చేస్తుంది ఎందుకంటే ఏలియా మన వంటి మానవుడు మాట మాట ఎందుకు చెప్తున్నానంటే మనంటి మానవుడు అంటే మనం కూడా మానవం మనవులు కాబట్టి ఏలియా లాగా చేయకపోయినా ఏలియా అంతటి గొప్ప భక్తులను కాకపోయినా ప్రవక్తులను కాకపోయినా కొన్నిసార్లు పినికితనం కొన్నిసార్లు వెనకడుగేయిస్తుంటద మనల్ని ఆయన ఏం చేస్తుంది ఇక్కడ భయపడి ప్రాణం దక్కించుకోవడానికి పారిపోయిండు వెనక అడుగేసిండి అంటే ఇక్కడ ఒక స్త్రీ ఛాలెంజ్ కి ఓడిపోయిండు యజబేలు ప్రమాదకరమైన స్త్రీ తెలుసు కానీ అంతకంటే భయంకరుడు ఏసయా ఎందుకంటే ఇలాంటి వాటిని ఓడ్చాడు దహించి వేస్తాడు అన్ని తెలిసిన ఏలియా ఒక సెకండ్ ఒక సెకండ్ భయపడిపోయిండు అంట ప్రాణం దక్కించుకోవాలని నా ప్రాణమే నాకు ముఖ్యం అనుకున్నాడు పారిపోయిండు పారిపోయింది ఆయన ఎక్కడి వరకంటే బేర్షబా వద్దకు అక్కడ ఎడారి ప్రాంతంలోకి ప్రయాణం చేసిండు చూడండి ఆయన ప్రయాణంలో కెరీతు బాగు నుంచి సారపత్తు గ్రామానికి వెళ్ళిండు అక్కడి నుంచి ఈ కొండ కర్మేలు పార్వతం వరకు వచ్చిండు అక్కడి నుంచి ఇప్పుడు ఒక ఎడారి ప్రాంతంలోకి ప్రయాణం ఒంటరి ప్రయాణం రోజంతా ప్రయాణం చేసిండు చేసి రేగిపండ్ల చెట్టు కింద కూర్చొండి అంట అసలు రేగిపండ్ల చెట్టు నీడనిస్తుందా ఆ రేగిపండ్ల చెట్టు అంత మొళ్ళతో ఉంటది ఆ చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్నాడు అంట ఆలోచిస్తున్నాడు ఇంత బతుకు బతికి ఒక స్త్రీకి భయపడి పారిపోవటం ఆ ప్రాణాలు దక్కించుకోవటానికి దీని బదులు చచ్చిపోతే మేలు కదా సేవకులు చాలాసార్లు సేవలో డిసప్పాయింట్మెంట్ జరుగుతుంది సేవలో ఎంత నిరాశ పాడతారంటే ఆ శోధనలు ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ శాతం శోధనలు గృహం నుంచి వస్తాయి ఇంటి నుండే తన స్వజనం నుంచే వస్తాయి కాబట్టి ఆ శోధనకు భయపడిపోయి ఇంట సేవ చేసి తూ నా బతికి ఏంటి నుంచి చచ్చిపోతే బాండు సూసైడల్ సూసైడల్ ఫీలింగ్స్ వస్తాయి దేవుడు ఇంక కార్యం చేయడా ఆయన ఆశ్చర్యకరుడు కదా ఆయన దగ్గర మేలుకు కొదువ ఉన్నదా ఆయనకు దగ్గర మేలుకు కొదువ ఉన్నదా మేలు చేయకుండాన్నట్టు హస్తం కురచకాలేదు కదా హస్తము కురచకాలేదు భయపడకు నిబ్బరంగా ఉండి ధైర్యం తెచ్చుకో అని చెప్పిన దేవుడు మర్చిపోయినా ఏలియా అంటే ఇక్కడ మామూలు మానవుని లాగా మామూలు మానవు సేవల ఉన్నప్పుడేమో చాలా వీర పనితనంతో ఆలోచించిండు ఒంటరిగా ఉండేసరికి అందుకే సేవకులు ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదు సేవకులు ఎప్పుడు ఒంటరి ప్రయాణం చేయకూడదు ఇద్దరు ముగ్గురు కూర్చొని ఆయన వాక్యం ప్రకటించడానికి ప్రార్థనకి మొదలు వారి మధ్యలో ఉంటాడు దేవుడు ఒంటరితనంలో అయితే శోధనే ఎక్కువైతుంది ఇప్పుడు ఏలి ఒంటరితనము రేగి చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్నాడు సస్తే బాగుండు కదా నాకు చావస్తే బాగుండు కదా అని చాలా మంది అంటుంటారు కదా అనకూడదు అన్నమాట నెగిటివ్ వర్డ్ ఎందుకంటే దేవుడు ఎంతకాలం జీవించమని మనకు టైం ఇస్తాడో అంతకాలము జీవించే పోరాడాలి సో ఏలియా చస్తే బాగుండు కదా అంటున్నాడు మనకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది కదా అద్భుతాలు ఆశ్చర్యాలు చేపిస్తున్న దేవుడు ఏలియా అట్లా ఒంటరిగా వదిలేసరికి ఏలియా ప్రవర్తన ఎట్లా మారిపోయింది ఇంత బలహీనుడా ఏలియా ఇంత బలహీనుడా అని మనకు అనిపిస్తుంటుంది అనమాట వచనంలో ఏమనుకుంట అంతము ఆయన మనము చూచినట్టు ఏరియా కొన్నిసార్లు అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించాడు ఇప్పుడైతే మానసికంగా పూర్తిగా కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు గొప్ప విజయం తర్వాత ఇలాంటిది తరచుగా జరుగుతూ ఉంటది సేవకుల విషయంలో గొప్ప కార్యం వెంబడి ఒక డిసప్పాయింట్మెంట్ స్టార్ట్ అవుతుంటుందనమాట అంటే ఏంటి శోధన మొదలైతుందని అర్థం అనమాట అంటే ఆ వ్యక్తి ఒక గొప్ప తర్వాత మరి ఒక కోసమే ప్రార్థించాల మరొక గొప్ప కార్యం కోసమే ప్రార్థించాల ఆ తర్వాతనే ఆ విజయము అతన్ని వెంబడిస్తుంది విజయాన్ని మనం వెంబడి తిప్పుకోవాలి మనము అప్పజయం వైపు పోకూడదు ఏలియా యొక్క అనుభవం ఇది చస్తే ఇంత నిరాశకు లోనైపోయింది ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు భయపెడుతూ ఉంటాయి మనుషులని ఒంటరితనము భయప సేవలో ఒంటరితనంతో సేవ విస్తారంగా జరగకపోతే ఆత్మల సంపాదన కుదరకపోతే ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కొన్నిసార్లు డబ్బు విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతుంటాయి సేవకులకు అలాంటి టైంలో కొంచెము నీరసించటం మామూలే నీరసం కాబట్టి ఇక్కడ ఏం గమనిస్తున్నాం ఏలియా అందరి మనుషుల లాంటి మనస్తత్వము కలవాడే ఇది మనం ఎక్కడ చూస్తున్నాము యాకోబు పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చిన ఏలియా అందరు మనుషుల లాంటి మనస్తత్వం ఇప్పుడు మనం అనుకోవాలన్నమాట ప్రభా నేను కూడా ఏలియా లాంటి వాడే కానీ బలహీనుడు అన బలహీన సేవ విస్తారంగా జరగటం లేదు సేవలో విపరీతంగా ఆటంకాలు వస్తున్నాయి నాకు శోధనలు భరించలేనంతగా జరుగుతున్నాయి నా సొంత శరీరమే నాకు సహకరిస్తలేదని చాలా సార్లు ఉంటారు టైర్డ్నెస్ అనట ఎక్స్ట్రీమ్లీ ఎగ్జాస్టెడ్ అంటాం వాళ్ళని ఎక్స్ట్రీమ్లీ ఎగ్జాస్టెడ్ సేవలో ఎగ్జాషన్ ఉండకూడదు ఎందుకంటే దేవుడు కదా చేసేది కార్యము శరీరం సహకరిస్తలేదు ఆత్మ సిద్ధమే కదా ఆత్మ సిద్ధమే శరీరము బలహీనమే కానీ చాలా సార్లు ఈ పిరికితరము ఈ బలహీనత మళ్ళీ ఏం చేస్తాయంట వెనకడుగు వేయనిస్తాయి వెనకడుగు కాబట్టే మనం ఏం గమనిస్తున్నాం ఇతరుల కంటే తమ గొప్ప వాళ్ళమని తలంపు అతనిలో మొలకెత్తిందేమో అందుకే ఆయన బలహీనపడ్డాడో అని అనిపిస్తుంది మనకు అందరికంటే నేను చాలా గొప్పవాణి కావచ్చేమో అందుకే నాకు ఈ శోధన వచ్చింది అని అనుకున్నాడేమో గొప్ప కారు చేసేందుకు తమను ఉపయోగించుకున్నారని వారు అనుకోవచ్చు చాలాసార్లు దేవుడే ఇట్లాంటి సందర్భాన్ని ఇస్తుంటాడు మనకు అనమాట మనల్ని మనము ఇంట్రాస్పెక్షన్ అంటాం మనల్ని మనం పరిశీలించుకోవాలి ఇంట్రాస్పెక్ట్ అంటే పరిశీలించుకోవాలి మన హృదయాన్ని మన అంతర్ అంతరంగ పురుషుని పరీక్షించాలి ఎలా ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడా నిరసించిండా చతికిలబడ్డాడా ధైర్యంతో ఉన్నాడా నమ్మకంతో ఉన్నాడా విశ్వాసంతో ఉన్నాడా అని మనం పరీక్షించుకుంటూనే ఉండాలి ఇది నిరంతర ప్రక్రియ కంటిన్యూస్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ ఎక్స్పెరిమెంట్ మన మనం చేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే ఏ మనుషుడు కూడా గొప్పవాడు కాదు అందరూ మామూలు మనుషులే అందరూ కూడా త్వరగా పాపంకు లొంగిపోయేవారే కాబట్టి ఈ ఇంట్రాస్పెక్షన్ ఏలియా కూర్చొని చెట్టు కింద ఆలోచిస్తున్నాడు చేసుకుంటున్నాడు లాస్ట్కు చచ్చిపోతానేమో చస్తానా చచ్చిపోవాలా ఇలాంటి తలంపులతో ఇలాంటి తలంపులతో అని ఏం చేస్తున్నాడు అక్కడ ఆలోచిస్తూ ఉండంగా ఆలోచిస్తూ ఉండంగా ఏహోవ నాకు ఇంకా ఈ జీవితం చాలు నా ప్రాణం తీసుకో నేను నా పూర్వీకుల కంటే గొప్పవాణి ఏం కాదు ఆ ఇంట్రోస్పెక్షన్ లో అల్టిమేట్ రిజల్ట్ ఏంటంట నేనేం గొప్పవాణి కాదయ్యా నా పూర్వీకులు లాగే నేను కూడా మామూలుగా ఓ ప్రవక్తని అంత గొప్పవాడిని ఏం కాదు ఇక చాలు నేను చేసిన సేవ నేను చేసిన సేవ చాలు అనుకుంటున్నాడంట చాలు అని అనిపిస్తున్న సేవలో అంటే ఆ దాహము దేవుడు మనకు సిల్వలో చెప్తున్నాడు అనమాట దప్పికగా ఉన్నాను అంటే అనకి ఇంకా ఆశ ఉంది కార్యం జరిగించాలని నా దప్పికను తీర్చేది మీరే అని ఆ ఏడు మాటలు వలికినప్పుడు ప్రతి శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడేస్ మనం వింటూనే ఉంటాం గుడ్ ఫ్రైడేస్ వింటూనే ఉంటాం దాహం దేవుడి యొక్క దాహం తీర్చాలని ఎందుకంటే ఎండ్ అనమాట ఎండ్ లెస్ అది ఆ థర్స్ట్ అనేది ఆగిపోదు అది నిరంతరము దాహిక దాహంని మనకు ఇస్తూనే ఉంటది దప్పిక తీర్చడమే మన పని దేవుని యొక్క కార్యములే మనం దప్పిక తీర్చుట ఇక్కడ ఏలి అంటున్నాడో నా వల్ల కాదు ఇంకా నా పని అయిపోయింది నాకు ఇంకా ఈ జీవితమే చాలా అంటున్నాడంటే ఎంత గొప్ప ప్రవక్త అంత గొప్ప కార్యం జరిగించి జీవితం చాలా అని చాలా సార్లు అనిపిస్తుంది ఇంకా చాలు ప్రభావ సేవ చేయలేను ఇంకా చాలు ఇంకా నేను చస్తే బాగుండు ఇలాంటి నిరాశ విధమైన మాటలు దేవుడికి ఇష్టం లేదు దేవుడికి ఎప్పుడు ఇష్టం లేదు ఒక గొప్ప ప్రవక్తను లేపినా కానీ ఎంతగా బలపరచాలో అది దేవుడి కార్యం నిరసించిపోవటం అనేది మనుషులు అనుకుంటున్నారు అది సైతాన్ని శోధన అని తెలుసుకోవాలి అని తెలుసుకోవాలి ఆ రేగి పండు చెట్టు కింద మేము ఐదవసం చూస్తాం కదా చెట్టు కింద పండుకున్నడం నిద్రపోయిండు అప్పుడు దేవుడు దూత తట్టి లేపింది రేగిపండు చెట్టు కింద పడుకుంటే ఆలోచిస్తుండూ చచ్చిపోవాలనుకున్నాడు నా జీవితం చాలు ఇంకా ఎక్కువైపోయిన సేవ ఇక నా వల్ల కాదు అనేసి చేతులు ఎత్తేసిన సందర్భం దేవుడు ప్రత్యక్షమై దేవదూత తట్టి లేపి బోంచేయి అందంట తట్టి లేపి బోంచేయి సద్దామనుకున్నటువంటి ఇంకా ఆకలి ఎక్కడ ఉంటది ఆకలి కూడా చచ్చిపోయింది కానీ దేవదూత నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది తిను బాగా తిను అక్కడ రాళ్ల మీద కాల్చిన రొట్టే కనిపించింది ఒక సీసాలో నీళ్లు ఆ రోజులలో సీసా కూడా ఉందన్నమాట ఒక సీసాల నీళ్లు కాల్చిన రొట్టెలు అక్కడే కాల్చి అంటే తయారు చేసి పెట్టింది దేవత కాబట్టి అతడు లేచి తాగి పడుకుని మళ్ళీ పడుకున్నాడు అంటే శరీరానికి కావాల్సింది అందించింది కానీ ఆత్మకు ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నాడు అందుకే వాక్య ధ్యానము ఆహారం మనకు ఆత్మకు ఆహారం ఆత్మకు మూడు పూట్ల శరీరానికి పెట్టినట్టుగా ఆత్మకు ఆహారం పెట్టండి ఆత్మ బలపడాలి ఆత్మ ఉజ్జీవంగా ఉంటేనే శరీరం కూడా యాక్టివ్ గా పనిచేస్తుంది ఆత్మ నిరసిస్తే శరీరం ఆటోమేటిక్ ఎందుకంటే శరీరం మామూలుగానే బలహీనం రోగాలతోటి ఇంకా బలహీనం అయిపోతుంటాం కానీ ఆత్మ సిద్ధంగా ఉండాలి ఆత్మనే కదా దేవుడు తర్వాత తీసుకుపోయేది ఈ శరీరం మనం ఇక్కడ విడిచి కదా సో విడిచిపెట్టే శరీరం కోసం మనం ఆలోచిస్తూ ఉంటే ఆ భాగ్యంని వదులుకుంటాం ఏలియాకి దేవుడు చెప్తున్నాడు నీళ్ళు తాగు ఈ రొట్టెలు తిను రెండోసారి వచ్చి మళ్ళీ గుర్తు గుర్తు చేస్తుందంట లేకపోతే నీవు చేసే ప్రయాణము నీ బలానికి మించిపోతుంది శక్తికి మించిన ప్రయాణం కుంది కాబట్టి ను స్టార్ట్ చేయి సో మనం అక్కడంతా గమనిస్తుండమట అవన్నీ తిరిగిన తర్వాత నలభై పదవ వచనంలో ఒక మాట అంటాడనమాట అదే మనము కొంచెం అహంకారంతో మాట్లాడిడా అని అనిపిస్తుండదు అక్కడ ఇస్రాయేల్ ప్రజలు నీ ఉడంబడికను కాలదన్నారు నీ వేదికలను పడద్రోశారు ఖడ్గంతో నేను మామూలు భాషలో చెప్తున్నా బైబిల్ వగ్ఞానం గట్రా ఖడ్గంతో నీ ప్రవక్తలను చంపారు కనుక సేనల ప్రభు అంటే సైన్యంలోకి అధిపత్యకు యహోవా అయిన యహోవ దేవుని విషయంలో నాకు చాలా రోషం గొప్ప చెప్తుండ్రు జనాలని చంపేసిండ్రు ప్రవక్తలను చంపేసిండ్రు నీ యొక్క మందిరాలను పడం ఉడంబడికలు ఆయన ఆయన కండిషన్స్ ఆజ్ఞలని అందరూ ఉల్లంఘిస్తున్నారు విచ్చరవిడి జీవితం అయిపోయింది ఒక రీతి రివాజు లేకుండా జనాలు బ్రతికేస్తున్నారు నేను ఒక్కనే నీ కోసం రోషంతో నిలబడ్డా వీళ్ళంత సన్నాసులు ప్రభావం డైరెక్ట్ గా చెప్తున్నాడు దేవుడు ఏలియా అందరు సన్నాసులు అయిపోయినరు నేను ఒక్కని మాత్రమే రోషంతో యహోవ దేవుని కోసం నిలబడ్డాను నేను నీ సేవకుని మీకు నేను నన్ను కూడా చంపడానికి చూసడానికి నేను పారిపోవాలనుకుంటున్నా లేదా చచ్చిపోవాలనుకుంటున్నా రోషంతో నేనే ఉన్నానంటే ఏసే అంటాడు దేవుడు అంటాడు నోరు అది ఎక్కడ చూస్తాం మనము పదిహేనవ వచనంలో చూస్తాం పదిహేను పంతొమ్మిదో అధ్యాయము అది నేను ముగించేస్తాను ఇంకా పదిహేన వచనంలో మనం ఏం చూస్తున్నాం ఇక్కడ నీవు వచ్చిన దారి తిరిగి దమస్కు దగ్గర ఉన్న ఎడారిగుండ వేళ్లు దమస్క్ లో ప్రవేశించి సిరియా మీద ఇజ్రాయేలు రాజుగా అభిషేకించాను అభిషేకించు ఇజ్రాయేలును రా రాజుగా నియమించు అభిషేకించు తర్వాత ఇస్రాయేల్ మీద నిమిషి కొడుకు యోహ రాజుగా అభిషేకించు స్థానంలో ప్రవక్తగా ఆబేర్ మెహలా గ్రామస్తుడైన షాపాతు కొడుకు ఎలీషాను అభిషేకించు హౌరిబు దగ్గర ఈ లాస్ట్ అనుభవం అన్నమాట నువ్వు ఇంకా వెళ్ళాలి నీకు ఇంకొక కొంచెం సేవ మిగిలింది నీకు ఇంకా సేవ కొంచెం మిగిలింది అంటే దేవుడు సంపూర్తి చేసే వరకు సేవకుడు నో అని చెప్పకూడదు ఇక సార్ నేను ఏలిను అనే మాట రాకూడదు సేవకుడి నోట్లో ఏలి ఏలి అనుకున్నాడు కానీ దేని ఒంట్లో ఇంకా మూడు పనులు ఉన్నాయి అక్కడ ఒక వ్యక్తిని అభిషేకించాలి అక్కడ ఒక వ్యక్తిని రాజుగా డిక్లేర్ చేయాలి అక్కడ ఒక వ్యక్తిని నీకు బదులుగా ఒక ప్రవక్త ఎందుకంటే అప్పుడు నీ టైం అయిపోతుంది నీకు బదులుగా ఒక అంటే ఇస్రాయిల కోసం ఒక ప్రవక్తను తయారు చేయమంటున్నాడు దేవుడు అక్కడ ఎలీషా అనేవాడు ఉన్నాడు ఎలీషా అనేవాడు ఉన్నాడు ఆయనని అభిషేకించు అని అభిషేకించు పద్దెనిమిదవ వచనంలో చూద్దాం ఇక లాస్ట్ అనమాట ఇజ్రాయిల్ ప్రజలలో ఏడు వేల మంది బయలుదేవుడికి మోకరించలేదు నా కోసం ఇంకా ఏడు మంది ఉన్నారు నేను ఒక్కడనే రోషంగా ఉన్నానని గొప్పలు చెప్పద్దు గొప్పలు చెప్పకూడదు సేవకుడు ఇంకా ఏడు మంది నా కోసం నేను అట్టే పెట్టుకున్నా నా కోసం మిగిలే ఉన్నారు వాళ్ళు అంటే నీ ఒక్కరితో అయిపోతుందా సేవ గమనించాలి మనం మనం ఒక్కరని చెప్పేసి అయిపోద్దా మనమే నా సేవకు అంటే ఇంకా తనకు ఏడు వేల అక్కడ ఆ రోజు దేవుడు ఏర్పాటు చేసుకుని వీళ్ళు బయలు దేవతకు మొక్క మోకనించలేదు మొక్క లేదు దాని విగ్రహాన్ని ముద్దు పెట్టుకోని నేను మిగిల్చుకున్నాను దేవుడు అంటున్నాడు నా పెట్టుకున్నా కాబట్టి నేను ఒక్కడనే రోషాంతో ఉన్నా నేను ఒక్కడితే రోషంతోనే మాట మాట దేవుడికి కోపం వస్తుందా అంటారంటే ఆయనకు అహంకార పూరితమైన ఆ దేవుడి కోసం సేవ చేస్తున్నప్పుడు సమర్పణ ఉండాలి అవిధేయత ఉండాలి కాబట్టి మనం ఏం గమనిస్తున్నామంటే దేవుడు ఇన్ని ప్రయాణాల మధ్యలో ఏలియాని ఎంతగా సరిచేయాలో కూడా సరి చేస్తాం దేవుడు చాలా విధాలుగా సరి ఉంటాడు అహంకారం రాగకుండా కొన్నిసార్లు అతిశయించకుండా కొన్నిసార్లు ఆశ్చర్యకారులు జరిగించే రీతిగా ఏ రకంగా వాడుకున్నా అది ఆయనకే సొంతం ఆయన కార్యాలు అర్థం చేసుకోవాలంటే మనకు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపించాలి దేవుడు ఈ రాశి అందుక చిన్న వాక్యాన్ని దీవించిన ఎందుకంటే సమాజం ఎంత కుళ్ళిపోయినదైనా దేవునికి నమ్మకంగా ఉండిపోయిన వారు కొద్దిమంది ఎప్పుడు ఉంటారు అని మనం యషయా గ్రంథంలో కూడా చూస్తాం మాట మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనంలో అదేవిధంగా ఆ రోమ పత్రికలో కూడా రోమ పత్రికలో పదకొండవ అధ్యాయంలో నాలుగు ఐదు వచనాలు మత్సు వార్తలు కూడా పదహారు అధ్యాయము పద్దెనిమిది క్రీస్తు సంఘ చరిత్రలో మనం నేర్చుకోవాల్సిన గొప్ప వాక్యం ఇది ఆయన సంఘ చరిత్రలో తనకంటూ మిగిల్చుకుంటాడు దేవుడు తనకంటూ ఒక చిన్న గుంపుని ఎప్పటికీ ఏర్పాటు చేసుకుంటాడు ఆ లక్ష మంది మనం గమనిస్తున్నాం కదా ప్రకటన వంద అధ్యాయంలో ఒక గుంపు ఆయనకి ఎప్పుడు ఉంటుంది అని అంత ఈజీగా వదులుకునేవాడు కాదు తన పట్ల నమ్మకంగా ఉన్న వారిని తనని నిజముగా సేవించు వారిని విడన్నాడు కాదు దేవుడికి చిన్న వాక్యంని దీవించును గాక కృపామయడా పరిశుద్ధుడ ఏలియా జీవితం ద్వారా ప్రభ మాతో మాట్లాడిన తండ్రి గొప్పగా సేవ చేసుకుంటున్న వారిని ప్రభా నువ్వు పలకరించినావు ప్రభా మా యొక్క లోటుపాట్లను ఎత్తి చూపించినావు ప్రభ మమ్మల్ని బలహీనతలో మాకు తోడుగా ఉన్న దేవుడు మమ్మల్ని నిలబెట్టి వాడుకుంటున్న విధానం కొరక నీకి వందనాలు చెల్లిస్తూ టీంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సేవకుని సేవకురాలని ఆశీర్వదించండి రెండంతల ఆత్మతోటి ప్రభ ఇలిషాకి విధంగా నా తండ్రి నువ్వు రెండంతల ఆత్మ బలపరచండి అభిషేకించండి ముద్రించుకోమని సేవలు విస్తారంగా వాడుకోనమని ఏసే శక్తి కలగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి మన ప్రభుత్వ కృప కనికరం ప్రేమ సమాధానం నడిపింటూ మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించను కదా ఆమెన్ అనే so, ఉంట